all <laughs> సహనాభవతు సహనోభునక్తు సహ వీర్యం కర వహ తేజస్వినధీతమస్ మావిషావహై ఓ శాంతి శాంతి శాంతి తపోభిక్షీణ పాపానా ముముక్షూపేక్షయత్మో విధీయ అం జీవం జ్ఞానాభ్యాద్ నిర్మలం జం జలం కథకరేణువత్ యోహృషి క తద్భేదాభిన్నశే కలలో భేహేంద్రియమనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణ సద్వృత్తిక్షిణం విద్యా ఆత్మానం రాజవత్ సదా దేహేంద్రియన్ కర్మా అమలే సచ్చి ఆత్మని అధ్యస్థ गगने, नीलता गगने नीलता देहा ंद्रिया गुणान कर्मा अमले गगने देह अवेक अध्यल उन्नवो इंद्रििया పరిచ్ఛాని ఇంద్రియాణి ఇంద్రియ ధర్మాలు మనసుకు సంబంధించినటువంటి మనోధర్మాలు అట్లాగే కర్మలు కాబట్టి మన వరకు ఆలోచించినప్పుడు దేహము ఇంద్రియాలు మనస్సు మనస్సుతో సంకల్పం చేస్తూ ఉన్నాం దేహాన్ని ఉపయోగించుకొని ఒకటి కార్య సాధనం రెండోది కరణ సాధనం రెండింటినీ ఉపయోగించుకొని ఈ ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉన్నాం కాకపోతే ఈ కర్మలు చేసినప్పుడు దీన్ని ఆత్మక ఆరోపిస్తూ ఉన్నాం అదే అక్కడ దేహ ఇంద్రియ గుణాన్ కర్మాణి సచిదాత్మని సత్ నిరంతరం ఉండేటువంటిది నిత్యమైనటువంటి ఆత్మ చిత్ జ్ఞానస్వరూపం అనేటువంటిది సచ్యాత్మని అది కూడా అమలే శుద్ధే కాబట్టి ఏ విధమైనటువంటి మలినము లేనిటువంటి నిర్మలమైనటువంటి అమలే సచ్చిదాత్మని దేహేంద్రియ గుణా అధ్యస్యంతి కర్మాణి అధ్యస్యంతి అవివేకన అధ్యస్యంతి ఇది కథం గగనే నిలతత్ కనుక ఆత్మలో కర్తృత్వం అనేటువంటిది కల్పితం ఆరోపించడం అంటే కల్పించబడింది అని అర్థం కల్పితం అంతే అంతేగాని వాస్తవానికి ఆత్మలో కర్తృత్వము లేదు ఆత్మ ఆత్మకర్త కాదు ఆత్మకర్త కాదు ఆత్మకు కర్తృత్వము లేదు ఎందుకంటే సర్వగత ఇంతకుముందే తెలుసుకొని ఉన్నారు కనుక నిత్యమైనటువంటి సర్వగతమైనటువంటి ఆత్మకి ఆత్మకర్త కాలేదు కర్త అయ్యింది అని అంటే దాని వెనుక కర్మ చేయాలనేటువంటి మనోభావన ఉండాలి కర్మ చేయాలి అనేటువంటి భావన ఉన్నది అని అంటే ఎందుకు కర్మ చేస్తున్నాను అని కర్మఫలం మీద ఆశ ఉండాలి ఆ కర్మఫలం దేనికి ఆశిస్తున్నాను అని అంటే ఆ కర్మఫలం కనుక వస్తే నేను సుఖపడతాను అనేటువంటి భావన ఉండాలి ఆ భావన నీకు ఎందుకు కలిగింది అని అంటే ఇప్పుడు సుఖం లేకుండా ఉన్నాను గనక ఇది కనెక్షన్ కనుక కర్మ చేయడం అంటూ జరిగింది అని అంటే మొట్టమొదట ఈ కర్మ నేను చేస్తానని సంకల్పించాలి ఆ కర్మ తర్వాత చేయాలి ఆ కర్మ నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే ప్రశ్నే కనుక పడితే తద్వారా నాకు ఇది జరుగుతుంది అని లేనిది లభ్యమవుతుంది అది ప్రాప్తశ ప్రాప్తి కావచ్చు అప్రాప్తశ ప్రాప్తి కావచ్చు ఏదో మొత్తం లభ్యం అది ఎందుకు నీకు లభ్యం కావాలి అది లభ్యమైతే నేను సుఖంగా ఉండగలను అంటే ఇప్పుడు ఎట్లా ఉండవు నేను సుఖంగా లేను అది నేను సుఖంగా లేను నేను ఆనందంగా లేను నేను తృప్తిగా లేను అనే వ్యక్తే కర్మ చేయాలి ఈ లక్షణం ఆత్మలో లేదు ఎందుకని ఆత్మ సర్వగత ఆత్మ అనంత అపరిచ్ఛున్న కదా దశత కాలత వస్తుత అపరిచున్న అటువంటి అప్పుడు ఆనంద స్వరూపం ఆ ఆత్మ ఎప్పుడైతే ఆనందమైందో తన ఆనందం కోసం మరొక దాని మీద ఆధారపడి లేదు కనుక మరొకదాన్ని వాంఛించాల్సినటువంటి అవసరం లేదు వాంఛించాల్సినటువంటి అవసరం లేదు కనుక కర్మ చేయాల్సిన అవసరం లేదు కర్మ చేసే చేయలేనప్పుడు కర్తృత్వం లేదు కర్తృత్వం లేదు కనుక కర్త లేదు ఇది కనెక్షన్ కనుక ఆత్మ కర్త కాదు ఆత్మకు కర్తృత్వం లేదు ఇప్పుడు మనం ఏమంటున్నావు అహం కరోమి అహం శరణోమిది పాయింట్ అది కాబట్టి నేను చేస్తున్నాను నేను వింటున్నాను అహం పశ్యామి నేను చూస్తూ ఉన్నాను అని అన్నప్పుడు ఈ అహంస శబ్దం దేనిని తెలియజేస్తూ ఉంది అని అన్నప్పుడు ఆత్మ అనుకుంటున్నావు నేనంటే ఆత్మ కాబట్టి ఆత్మ చూసేది కాదు కాబట్టి కర్తృత్వం ఎవరిది అని అన్నప్పుడు ఆత్మది కాదు కానీ ఆత్మయందు ఆరోపించడం జరుగుతుంది ఎప్పుడైతే ఆరోపించడం జరిగిందో ఇక అన్ని బాధలే ఇప్పుడు దేహధర్మాలు ఎప్పుడైతే ఆత్మయందు ఆరోపించావో అహం మర్త్యహా మర్త్యోహం నేను చచ్చేవాణ్ణి ఇంక కావలసిన దుఃఖం ఇంత ఉంటే ఈ ఒక్క సెంటెన్స్ మన ఉంటే చాలు మర్త్యోహం అహం మర్త్యహా నేను చనిపోతాను చాలదు దుఃఖానికి ఇంకేం కావాలి కానీ చనిపోయేవాడివి కాదు చనిపోయేది మరొకటి ఉంది నేను కాదనడం లేదు అది దేహమే గాని మరొకటి కాదు దేహం చనిపోతూ ఉంది కానీ నువ్వు దేహము అని అనుకోవడం వల్ల దేహ లక్షణాలు ఆత్మ ఎందు ఆరోపించడం వల్ల దేహం చనిపోతూ ఉంటే నేను చనిపోతూ ఉన్నా దేహం రోగ్రస్తం అయితే నేను రోగ్రస్తం అయ్యా కాబట్టి దాని ధర్మాలంత దీని ఎందు ఆరోపించడం జరుగుతూ ఉంది ఈ ఆరోపించడం అధ్యశంతి అధ్యాస సుప్రీం చేయడం ఇది ఎందుకు జరిగింది అవివేకేనా అధ్యశ్యంతి వివేకం లేకపోవడం వల్లనే జరిగింది కాబట్టి వాస్తవానికి ఆత్మకర్త కాదు ఆత్మలో కర్తృత్వం లేదు క్లియర్గా ఉంది ఆత్మే గనక కర్త అయితే నెక్స్ట్ పోని స్వామీజీ ఆత్మేకర్త ఆత్మే గనక కర్త అయితే ఆత్మ ఎప్పుడు ఉండేదే లేక ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేకుండా పోయేదే కనుక ఆత్మే కనుక కర్త అయితే ఆత్మ ఎప్పుడూ ఉంది కనుక సదా కర్తృత్వం కూడా ఎప్పుడూ ఉండాలి దాని ధర్మం కానీ కర్తృత్వం ఎప్పుడూ లేదు ఎందుకని కర్త ఉన్నప్పుడే కర్తృత్వం ఉంది నువ్వు ఒక పని చేసినప్పుడే నువ్వు కర్తవే కర్తగా నువ్వు ఉన్నప్పుడే పని స్వామీజీ ఏమి చేయకపోయినా చేస్తున్నాడేమో పోనీలే సుషిప్తావు గాఢ నిద్రలో గాఢ నిద్రలో కర్త లేడు ఏమి తెలీ నువ్వు నిద్రపోతున్నావు ఏమి నువ్వు చేయడం లేదు ఏమి నువ్వు అనుభవించడం లేదు నువ్వు కర్తవే కాదు భోక్తవే కాదు కాబట్టి గాఢ నిద్రలో సుషుప్తిలో కర్తృత్వం కనిపించకుండా ఉంది కదూ ఉందే లేదు ఆత్మ ఉందా లేదా సుషుప్తిలో కర్తృత్వం లేదు ఎందుకని కర్త లేడు నేను చేస్తున్నాననేవాడు లేడు గాఢ నిద్రలో కాబట్టి కర్త లేకపోయినా కర్త లేడు గనక కర్తృత్వం లేదు కర్తృత్వం లేదు కర్త లేడు కర్తృత్వము కర్త రెండూ లేకపోయినా ఆత్మ ఉంది అవునా కదా లేకపోతే నిద్ర లేవు ఎప్పుడైతే కర్తృత్వం లేకపోయినా చూడండి క్లియర్ కర్తృత్వం లేదు కర్త లేడు ఆత్మ ఉందా లేదా ఉంది కాబట్టి ఆత్మ ఉంది కర్తృత్వం లేకపోయినా ఆత్మ ఉండేటప్పుడు కర్తృత్వం ఆత్మకు సంబంధించింది కాదు క్లే కర్త లేకపోయినా ఆత్మ ఉండేటప్పుడు ఆత్మ కర్త అయ్యేందుకు అవకాశం లేదు మరి ఆత్మ కర్త కానప్పుడు ఈ గొడవంతా ఏంటండి ఆత్మ ఇది చేస్తుంది అది చేస్తుంది అంటున్నారే అంతే ఆత్మ చంపుతూ ఉంది ఉంది అందుకని భగవద్గీతలో నాయం హంతి ఆత్మ చంపేది కాదు చచ్చేది కాదు చంపించేది కాదు కారణం ఏంటి ఇదో కర్తృత్వమే లేదు కర్త కాదు కారణం కర్తని ప్రకాశింపజేసేది ఆత్మ కర్తని ప్రకాశింపజేసేది ఆత్మ కర్త ఉన్నాడు అని అంటే ఆత్మ ఉంది కనుక కాబట్టి కర్తని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ కర్త ఎలా అవుతుంది ఇస్ ద పాయింట్ అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి కర్త లేనప్పుడు కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది అసలు లేదు లేనప్పుడు ఈ కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది కల్పితం ఇది కల్పితం ఆరోపితం కాబట్టి అక్కడ వాస్తవానికి ఉందా లేదా లేదు కర్తృత్వం లేదు లేకపోయినా ఉన్నట్లుగా చూస్తున్నాం దీన్ని ఏమంటాం టెక్నికల్గా అధ్యాస అధ్యాస అంటే అతస్మి దాన్ని లేని దాన్ని చూడడం ఆత్మయందు కర్తృత్వం లేదు లే నెక్స్ట్ కనెక్షన్ ఆత్మయందు కర్తృత్వం లేదు అయినా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇది అధ్యాస కాబట్టి దేహ ఇంద్రియ గుణాన్ని కర్మాణి అధ్యస్యంతి ఎలాగూ అవివేకేనా అధ్యశ్యంతి దిస్ ఇస్ ది పాయింట్ ఇక్కడికి వచ్చి మనం ఆపాం అవివేకేనా అధ్యశ్యంతి మీకు చాలా క్లియర్గా ఉంది ఎందుకనండి ఈ విధంగా అధ్యాస లేని దాన్ని ఎందుకు చూడడం జరిగింది అవివేకం అండి వివేకం లేదు అతనికి విచారం లేదు అవిచారేణ అవి అవికేనా అని నెక్స్ట్ దానికి కనెక్షన్ ఇవ్వడానికి నేను అక్కడ ఆపాను ఇప్పుడు అడుగుతున్నా నేను అవివేకేన అంటున్నారు కదా ఆచార్యులు ఈ పదం అవసరమా అంటున్నాను అధ్యశ్యంతి అవివేకేనా అవివేకంతో ఆరోపిస్తూ ఉన్నాడు అని అర్థం అధ్యశంతి అంటే అధ్యాస అతస్మిన్ తద్బుద్ధి మీరే చెప్తున్నారు అది కాని దాని బుద్ధి అది అజ్ఞానమా కాదా అజ్ఞానం అస్తి ఒప్పుకుంటారా అజ్ఞానం ఉండే చోట వివేకం ఉంటుంది అధ్యశంతి అన్నప్పుడే అవివేకం కదా అవివేకేన అధ్యశంతి బాయ్ వివేకేన అధ్యశంతి కూడా ఉందా అవివేకేన అధ్యశంతి వివేకం లోపించడం చేతనే అధ్యాస సూపర్ ఇంపోజిషన్ లేని దాన్ని ఉన్నట్టుగా చూడ్డం ఇప్పుడు నేను అడుగుతున్నా వివేకం చేత కూడా అధ్యాస వచ్చేటువంటి అవకాశం ఉందా చెప్పండి లేదా ఉంది ఇదేంటి స్వామీజీ మొత్తం టోటల్గా మారిపోయింది ఉందే వివేకం చేత అధ్యాస అధ్యాస అంటే అధ్యాసోనామా తస్మి తద్ అది కాని దాని ఎందు అదనే భావన అది కాని దాని ఎందు అది భావన ఎందుకు వచ్చింది మనకు వివేకం లోపించడం చేత కాబట్టి అవివేకేనా క్లియర్గా అన్న రాచారో వారు అవివేకన అధ్యక్ష నేనంటున్నా అది కాని దాని ఎందు అదే అని ఎప్పుడైతే సర్పము కాని రజువునందు సర్పమనేటువంటి భావన ఎప్పుడైతే నువ్వు అన్నావో అది అజ్ఞానం అదే అవివేకం కాబట్టి అధ్యాస జరిగినప్పుడే అజ్ఞానం ఉండిపోయింది కనుక అజ్ఞానంలో అవివేకం ఉంది అవివేకం లేకుండా ఏంటి కాబట్టి అవివేకేనా అనేటువంటి పదం ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు అని ప్రశ్నపడ్డప్పుడు అవివేకం చేతనే అధ్యాస ఓకే నాను వివేకంతో కూడా అధ్యాస లేదంటే స్వామీజీ ఇది జీర్ణం కావడం లేదు ఎస్ ఇప్పుడు పూజ చేస్తున్నాం అనుకోండి సినా ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు మీరు పూజ చేసేటప్పుడు ఫస్ట్ ఆవాహనం ఓకే ఆవాహన చేస్తారు మొదట ఏదో పెడతారు ఇప్పుడు మహాగణపతి ముందు గణపతి పూజ చేస్తారు గణానాం త్వ గణపతి గం ఓకే ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఒక పసుపు ముద్ద తీసుకొని వచ్చి అక్కడ పెడతారు దానికి ఒక కుంకుమ పెట్టు పెడతారు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అస్మిన్ బింబే మహాగణపతి ఆవాహయామి అస్మిన్ బింబే మహాగణపతి ధ్యాయామి కమా ఇదేంటి అధ్యాస కాదా మహాగణపతికి పసుపు ముద్దకి ఎక్కడ సిమిలారిటీ ఆయన సర్వగత నువ్వే అంటే దీన్ని తీసుకొని వచ్చి అలా పెట్టి ఇప్పుడు రద్దు సర్పవత వేరే త్రాడు తెలియకపోవడం చేత అది పాము అనుకుంటూ ఉండడు సూపరిం నేను కాదలడం ఆరోపం అవివేకాన వివేకాన ఆరోపణ కాదా ఇది తెలీదా ఆయన కాదనే ఇప్పుడు ఆయనకింత పొట్టుంటే మాత్రమే లాభం పసుపు పొంతే కనుక ఆయనయితే ఆయన్ని మనం మింగవా ఇది అధ్యాస కాదా ఇది సూపర్ ఇంపోజిషన్ అది కాని అంతవరకు తీసుకోవాలా అతస్మిన్ తద్బుద్ది అధ్యాసనామా అతస్మిన్ తద్బుద్ధి అది కాని దాని అది అనేటువంటి బుద్ధి అధ్యాస అయితే గణపతి కాని పసుపు ముద్ద ఎందు గణపతి అనేటువంటి భావన అధ్యాస సర్పము కాని రజ్జువునందు సర్పము అనేటువంటి భావన అధ్యాసే అందువల్ల ఇది ఇది యు ఆర్ సూపర్ ఇంపోజింగ్ డెలిబరేట్లీ యు ఆర్ డెలిబరేట్లీ సూపర్ ఇంపోజింగ్ యు నో దాట్ ఇది ఆరోపిస్తున్నాను అని నీకు తెలుసు తెలిసి చేస్తున్నావు గనక వివేకేన అధ్యశంతి వివేకేన అధ్యస్యంతే మరి ఇది ఎందుకు చేస్తున్నాను స్వామిజీ అన్యపందా న విద్యత ఇంకొక మార్గమే లేదు ఎందుకని అంతటా నిండి నిబుడీకృతమైనటువంటి పరమేశ్వరుని ఒక చోట పూజ చేయాలంటే నీకు మార్గం లేదు గనక అస్మిన్ బింబే మహాగణపతి ఆవాహయామి ధ్యాయామి ఇది ఇలా అధ్యాస జరుగుతూ ఉందనేది నీకు తెలుసు నీకు తెలుసు కనుక నువ్వు అధ్యాస ఇక్కడ ఆరోపిస్తూ ఉన్నావు పసుపు ముద్దలో మహాగణపతిని తీసుకొని వచ్చి చొప్పిస్తున్నావు సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు పసుపు ముద్దలోకి వెళ్ళలేడు కానీ నువ్వు అధ్యాస కానీ వివేకేన అధ్యస్యంతి క్లియర్ ఉపలబ్ది వివేకేన అధ్యస్యంతే ఇది నీకు బంధం కాదు ఎందుకని అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది ఇది అధ్యాస అని కూడా నీకు తెలుసు గనక ఇలా చేయడం మంచిది కాదు అని కూడా నీకు తెలుసు గనక ఇంతకన్నా మరొక మార్గం లేదు గనకనే ఇలా చేయడం జరిగింది గనక పూజ అంతా అయిపోయిన తర్వాత దీనికుండా సార్ ఒక వ్యవహారం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఇది చూడండి ఆలోచించినప్పుడు మంత్రహీనం క్రియాహీనం ఆ సుపరిపోజిషన్ అధ్యాస భక్తిహీనం పోనీ అట్లా జరిగినా కూడాను మహేశ్వర యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే బ్యూటిఫుల్ యత్ పూజ మనం చెప్పుకుంటూ పోవడమే మనం భావన యత్ పూజితం మయా దేవా మయా యత్ పూజితం మయా యత్ పూజితం నా చేత ఏదైతే పూజింపబడిందో ఇప్పుడు బింబం ఓకే పరిపూర్ణం తదస్తుతే మయా పూజితం ఏదైతే నా చేత పూజింపబడిందో తత్ పరిపూర్ణం తత్ అస్తు తే తత్ అది నా చేత పూజింపబడింది ఏదో ఏ అర్చన అయితే జరిగిందో ఏ కార్యం అయితే జరిగిందో తత్ అది తే నీకు పరిపూర్ణం అస్థు పరిపూర్ణం తత్ అస్ తత్ తే పరిపూర్ణం అస్తు అది నీకు పరిపూర్ణం అగుగాక నేను పెట్టింది ఇంత బింబమే కానీ అయ్యా నువ్వు పరిపూర్ణమైనటువంటి వాడివి సర్వత్రా నిండి నిబుడీకృతమైనటువంటి వాడివి పరిపూర్ణమైనటువంటి నీకు పూర్ణంగా తీసుకొచ్చి నేను పత్రి పెట్టలేను పూర్ణ రూపాన్ని నేను చూడడానికి నా కళ్ళు చాలా చిన్నవి దాని గురించి ఆలోచించడానికి నా మనసు చాలా చిన్నది సంకుచితమైనటువంటిది పరిచ్ఛిన్నమైనటువంటిది అవచ్ఛిన్నమైనటువంటిది కనుక హే భగవాన్ నేను ఏదైతే చేశానో యత్ పూజితం మాయా దేవా ప్రకాశవంతమైనటువంటి వాడివి దేవా ద్యోతనాత్మకం ఎత్ పూజితం మయా మయా యత్ పూజితం తత్ తే పరిపూర్ణం అస్తు నీ స్వరూపం ఏదో అంతటికి అందుగాక ఇది లాస్ట్లో కనెక్షన్ ఎందుకో తెలుసా వివేకేనా అధ్యసింది పసుపు ముద్దలో నువ్వు తెలిసి చేశావు మహాగణపతి అని నువ్వు తెలిసి చేశావు శాలిగ్రామం తీసుకొని వచ్చి విష్ణుమూర్తిని ధ్యానిస్తాం శాలిగ్రామే విష్ణువత్ కాబట్టి శాలిగ్రామంలో మనం విష్ణువుని చూస్తున్నాం అందులో శంఖ ఉంటుంది చోక్రం ఉంటుంది చెప్తారు నేను చూడలేదు అనుకోండి కాబట్టి తీసుకొచ్చి పెట్టినప్పుడు సిమిలారిటీ ఓహో దీంట్లో లక్షణం ఉంది గనక చేస్తాము అచ్చా కాబట్టి వివేకంతో కూడాను ఈ విధంగా అధ్యారోపణం జరిగే అవకాశం ఉంది గనక ఆరోపించే అవకాశం ఉంది కానీ ఇక్కడ అవివేకేన అధ్యశంతి అందుకని భగవాన్ శంకరాశ్యాచార్య హాస్ పర్పస్ ఫుల్లీ యూజ్డ్ దిస్ వర్డ్ అవివేకేన కదూ ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అవివేకేన అంటే ఇది అజ్ఞానానికి సంబంధించింది అజ్ఞానాన్మానసోపాధి కర్తృత్వాదీని చాత్మని చంద్రే చలనాంబసోపాధే కర్తృత్వాదీ ఆత్మని క్లియర్ కల్ప్యున్నా కల్ప్యంతే అంబుగతే చంద్రే చలనాది యథ అంభస క్లైయర్ మానస మానసోపాధేహే చూడండి ఇప్పుడు మనసు ఉపాధి మనం ఇంత ముందు చూచాం కదా దేహ ఇంద్రియ గుణాన్ అన్నప్పుడు గుణాన్ కర్మాణి కాబట్టి గుణాన్ని అన్నప్పుడు గుణాలు మనసులో ఉంటాయి సత్వరాజ స్తంభ గుణాలు మనసుకు సంబంధించింది కనుక అక్కడ మీకు చెప్పాను మనసు ఇప్పుడు చూడండి మానసోపాధేహే మనసో ఉపాధి మానసోపాధే లక్షణాన్ని ఇది మానసోపాధే కర్తృత్వాదీని మానసోపాధి కర్తృత్వాదీని లక్షణాన్ని అది అర్థం కర్తృత్వాదిని అంటే కర్తృత్వ భోక్తృత్వ అదేని కర్తృత్వాదిని లక్షణాన్ని ఆత్మని కల్ప్యంతే కాబట్టి ఇప్పుడు దేహము మనసు అన్ని వచ్చాయి మీకు దేహం వచ్చింది ఇంద్రియాలు వచ్చాయి మనసు వచ్చింది గుణాలు గనక కర్మలు ఇవన్నీ కూడా ఆత్మ యందు ఆరోపించామన్నాం ఇప్పుడు క్లియర్గా వన్ బై వన్ వస్తున్నాడు చూడండి మొట్టమొదట మనసు దగ్గరకు వస్తున్నాడు అయ్యా ఈ కర్తృత్వం ఏదైతే నువ్వు అన్నావు కర్మ ఆత్మలో లేదు కర్తృత్వం ఆత్మకు సంబంధించింది కాదు నా కర్తృత్వం నా కర్మణి క్లియర్ ఇది ఆరోపించడం జరిగింది ఇది దేని లక్షణాలు కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అహం కర్త నేను అనుభవిస్తున్నాను అహం భోక్తా ఇది దేని లక్షణము మనసు లక్షణం కాబట్టి మనసు అనేటువంటి ఉపాధికి సంబంధించింది మనసు అనేటువంటి సంబంధించింది దాన్ని తీసుకొని వచ్చి ప్లీజ్ ఆత్మయందు కల్పిస్తున్నాం ఆరోపిస్తున్నాం క్లియర్గా చూడండి ఎందుకని అలా చేస్తున్నాం స్వామిజీ అజ్ఞానాథ్ ఏం అజ్ఞానం ఇది కంప్యూటర్కి సంబంధించిన అజ్ఞానం కాదు ఆత్మాజ్ఞానాత్ ఆత్మంటే ఏమిటో మనకు తెలియకపోవడం చేత ఆత్మ అజ్ఞానాత్ మానసోపాధే కర్తృత్వాదీని లక్షణాన్ని ఆత్మని అజ్ఞానాత్ కల్పే అంతే అది క్లీన్ క్లీన్ అజ్ఞానం వల్ల కల్పించబడింది తర్వాత ప్రతి దాంట్లో ఎగ్జాంపుల్ వస్తుందో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ కథం ఎట్లాగయ్యా అంబుగతే చంద్రే చలనాదింబస దాట్ ఇస్ ది ఎగ్జాంపుల్ యథా ఏ విధంగా అంటే యథా అంబసాది అంబుగతే చంద్రే కల్ప్యంతే ఫైన్ అయిపోయింది క్లియర్ జస్ట్ లిస్ మనసోపాధి హే మనటువంటి ఉపాధి యొక్క లక్షణాలు ఇవి కర్తృత్వం నేను చేస్తున్నాను అది సంబంధించింది కాదు ఆత్మకర్త కాదు ఆత్మకర్తృత్వం లేదు ఇది మనసుకు సంబంధించినటువంటిది అంతఃకరణ ఉపాధేహే అంతఃకరణ ఉపాధేహే లక్షణాన్ని అజ్ఞానాత్ ఆత్మని కల్ప్యంతే ఇతి జస్ట్ ఆత్మ అజ్ఞానాత్ అనాత్మ ఆరోపితం ఆత్మ అజ్ఞానాత్ అనాత్మ ఆరోపితం జరుగుతుంది సో ఎప్పుడైతే కర్తృత్వాదిని అన్నాడో ఎట్సట్రా కేవలం కర్తృత్వం కాదు కర్తృత్వాది కర్తృత్వం మొదలైనటువంటివి అది అన్నప్పుడు కర్తృత్వం ఎప్పుడైతే అన్నాడో కర్తృత్వాదిని అంటే భోక్తృత్వం అని అర్థం అంతేంకే ఎప్పుడు కూడా అంతే సుఖదుఖాది అన్నాడనుకో సుఖదుఖాలు ద్వంద్వాలు అని అది మొదలైన ఎట్సట్రా అన్నాడనుకో సుఖదుఖాలు మానవమానాలు జయాపజయాలు శీతోష్ణాలు అంతే ఇట్లా అర్థం చేసుకుంటూ పోల్ని అట్లాగే ఇక్కడ కూడాను కర్తృత్వము చెప్పి కర్తృత్వము మొదలైన అని అన్నాడంటే కర్తృత్వాదిని లక్షణాని అన్నప్పుడు కర్తృత్వ భోక్తృత్వ లక్షణాని ఇది కర్తృత్వం చేయడం భోక్తృత్వం అనుభవించడం ఇప్పుడు చూడండి ఉదాహరణకి సుఖిత్వం నేను సుఖంగా ఉన్నాను నేను దుఃఖపడుతూ ఉన్నాను దుఃఖిత్వం ఇది భోక్తృత్వ లక్షణం నేను సుఖపడుతూ ఉన్నాను నేను దుఃఖపడుతూ ఉన్నాను నేను చేస్తూ ఉన్నాను నేను చేయకుండా ఉన్నాను నేను ఈ పని చేశాను నేను ఆ పని చేశాను కాబట్టి అలా చేయడం ఏదైతే ఉందో ఇది కర్తృత్వం నేను సుఖీ నేను సుఖంగా ఉన్నాను సుఖిత్వం దుఃఖిత్వం నేను దుఃఖంతో ఉన్నాను ఇది భోక్తృత్వం ఇది ఆత్మని కలిపి అంతే ఎందుకని ఆత్మలో ఈ లక్షణాలు లేవు ఆత్మలో ఈ లక్షణాలు లేవు ఎందుకు లేవు అని అంటే సుఖిత్వం దుఃఖిత్వం సుఖము లేదా దుఃఖము పరస్పర వైరుధ్యం కలిగి ఉండేది అవునా సుఖమున్న చోట దుఃఖము లేదు దుఃఖమున్న చోట సుఖము లేదు సుఖము దుఃఖం కాదు దుఃఖము సుఖం కాదు ఇప్పుడు ఈ రెండు లక్షణాలు కనుక దానికి ఆరోపిస్తే ఆత్మకి ఆత్మ సుఖస్వరూపం అని చెప్పాలా లేదా దుఃఖస్వరూపం అని చెప్పాలి ఆత్మను దుఃఖి అని అంటావా సుఖీ అని అంటావా ఎందుకని సుఖిత్వం దుఃఖిత్వం రెండు కూడా భోక్తకు సంబంధించినవే గనక ఆత్మే కనుక భోక్త అయ్యేటట్లయితే ఈ రెండు దాని లక్షణాలు అయి ఉండాలి కానీ ఆత్మ ఎందు ఈ రెండు లేవో కారణం ఇవి పరస్పర విరుద్ధంగా మనకు తెలుస్తూ ఉన్నాయి ఇంతకుముందు మనం చూసినటువంటి మరొక కారణం కూడా ఉంది కర్తృత్వం ఎందుకు లేదు అంటే కర్తృత్వం ఉండాలి అంటే కర్త ఉండాలి కర్త కర్తృత్వము రెండు లేనిటువంటి సుషుప్తిలో ఆత్మ ఉంది గనక ఆత్మ ఉన్న కర్తృత్వం లేదు గనక కర్తృత్వం లేదు గనక కర్త కూడా లేడు కాబట్టి కర్త కర్తృత్వం రెండూ లేకపోయినా ఆత్మ ఉంది కర్త కానీ కర్తృత్వం కానీ ఆత్మకు సంబంధించింది కాదని తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు ఇంకొక కోణంలో నుంచి చూస్తే ఈ సుఖము దుఃఖం అనేటువంటి ఏవైతే రెండు ఉన్నావో ఇవి స్థిరంగా లేవు ఆత్మస్థిరంగా ఉంది ఆత్మ ఎప్పుడు ఉంది సుఖం కలిగినప్పుడు ఆత్మ ఉంది లేదా లేకపోతే సుఖం అన్ని తెలుస్తుంది దుఃఖం వచ్చినప్పుడు ఆత్మ ఉంది ఆ చైతన్యం చేతనే సత్తాస్ఫూర్తి ప్రధానమైన నువ్వు చెప్తూ ఉన్నావు నేను దుఃఖపడుతున్నానని శవం చెప్పడం లేదు నువ్వు చెబుతూ ఉన్నావు కనుక ఆ సత్తా ఏది స్ఫూర్తి ఏది స్ఫురణ సత్తాస్ఫురణ రెండు కూడాను ఆత్మకు సంబంధించినవే దానివల్లనే ఇక్కడ నువ్వు చెప్తూ ఉన్నావు కదా మరి ఆత్మ ఉంది సుఖ దుఃఖాలు లేనటువంటి పరిస్థితిలో కూడా ఉంది గాఢ నిద్రే కాదు ఇప్పుడు సుఖం ఉంది కదా దుఃఖం వచ్చినప్పుడు సుఖం లేదు సుఖం చోట ఆత్మ ఉంది దుఃఖం చోట ఆత్మ ఉంది ఉండడం వల్ల ఇది దుఃఖం తెలుస్తుంది సుఖమున్న చోట దుఃఖం లేదు దుఃఖం ఉన్న చోట సుఖం లేదు కానీ సుఖం ఉన్న చోట ఆత్మ ఉంది దుఃఖం ఉన్న చోట ఆత్మ ఉంది ఈ రెండు లక్షణాలే కనుక ఆత్మకు సంబంధించినవి అయితే చోట ఆత్మ ఉన్నప్పుడు దుఃఖం చోట ఆత్మ ఉంది కనుక సుఖం కూడా ఉండాలి లేదు కాబట్టి ఇవి మారుతూ ఉన్నాయి పైగా అసలు లేకుండా కూడా పోతున్నాయి ఒక్కోసారి ఆగమాపాయనహ అనిత్యాహ ఆగమా పైనహ కాబట్టి ఇవి ఏవైతే నీకు తెలుస్తూ ఉన్నాయో ఇవి ఆగమాపాయనహ అంటే ఆగమాపాయ శిలాహ వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి సుఖం వస్తూ ఉంది పోతూ ఉంది దుఃఖం వస్తూ ఉంది పోతూ ఉంది సుఖమే గనక ఆత్మ లక్షణమైతే సుఖం పోతే ఆత్మ పోవాలి దుఃఖమే గనక ఆత్మ లక్షణమైతే ఎందుకని లక్షణం పోతే అది ఉండదు అది తమాషా ఇప్పుడు నిప్పు అన్నాం అనుకోండి అది ధర్మ ధర్మి చెప్తాను ఇప్పుడు నిప్పు నిప్పు వేడిగా ఉండాలి వేడి పోయిందనుకో నిప్పు ఎక్కడ ఉంది ఇంకా దాన్ని ఇంకో రకంగా పిలుచుకోవచ్చు నువ్వు దాన్ని బొగ్గు నువ్వొలచ్చు కానీ నిప్పుని మాత్రం అనడానికి అవకాశం లేదు ఎందుకని దాని ధర్మం పోయింది దాని లక్షణం పోయింది కనుక నిప్పు అని అంటే వేడిగా ఉంటేనే నిప్పు వేడి అనేటువంటిది నిప్పు యొక్క ధర్మము అది దాని లక్షణము లక్షణము అని ఎప్పుడు ఎక్కడ మనం మాట్లాడినా లక్ష్యతే అనే ఇది లక్షణం ఇది ఈ అన్నప్పుడు దానికి సంబంధించిన లక్షణం ఏదైతే నీకు లక్ష్యమో దానిని తెలుసుకోవడానికి ఉపయోగపడేది లక్షణము కాబట్టి లక్షణము ఉంటే లక్ష్యం ఉందని అర్థం లక్ష్యం ఉందంటే లక్షణం ఉండాలని అర్థం లక్షణం పోయినా లక్ష్యం ఉంది అంటే ఈ లక్షణం ఏదో ఆ లక్ష్యానికి సంబంధించింది కాదు కన్ఫ్యూజన్ ఉందా కన్ఫ్యూజన్ లేదు మనం లేకపోతే కన్ఫ్యూజన్ ఓకే కాబట్టి సుఖ దుఃఖాలు అనేటువంటివి ఆగమ పైన అవి వస్తూ పోతూ ఉన్నాయి సుఖం వచ్చింది పోయింది కానీ ఆత్మ ఉందా లేదా సుఖం ఉన్నప్పుడు ఆత్మ ఉంది దుఃఖం ఉన్నప్పుడు ఆత్మ ఉంది సుఖ దుఃఖాలు లేనప్పుడు కూడా ఆత్మ ఉంది సుఖం ఉంటే సుఖాన్ని ప్రకాశింపజేస్తూ దుఃఖం ఉంటే దుఃఖాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది ఆ రెండు లేకపోతే ఆ లేనటువంటి దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది నీకు గాఢ నిద్రలో రెండు లేకపోయినా ఆత్మ ఉందకని ఆ రెండు లేవనేటువంటిది కూడా నీకు మేల్కొన్న తర్వాత తెలుస్తూ ఉంది కాబట్టి అగమాపాయన అగమాపాయ శిలాహ అనిత్యాహ అందుకని ఇప్పుడు ఉండి మరొకరప్పుడు లేవు గనక సుఖం ఎప్పుడు ఉండదు దుఃఖం ఎప్పుడు ఉండదు గనక ఈ సుఖ దుఃఖాలు ఎప్పుడైతే నిరంతరం మారిపోతూ ఉన్నాయో సుఖిత్వం దుఃఖిత్వం ఎప్పుడైతే శాశ్వతంగా లేదో కానీ ఆత్మ శాశ్వతంగా ఉంది గనక అవి లేకుండా ఇది ఉంది గనక అవి దీని లక్షణాలు కావు లక్షణాలు కానప్పుడు కనపడుతున్నాయంటే ఆరోపం సర్పం లేకపోయినా కనిపిస్తూ ఉందంటే ఆరోపం రూపం అధ్యాస సూపర్ ఇంపోజిషన్ లేని దాన్ని చూడడం అజ్ఞానాత్ జ్ఞానం లేకపోవడం వల్ల చూస్తున్నావు కాబట్టి అజ్ఞానాత్ మానసోపాధి కర్తృత్వాదీని ఆత్మని కల్ప్యంతే క్లియర్ ఇంకేమన్నా ఉందా మీకు డౌట్ కాబట్టి ఆత్మ సదా ఉంది ఇవి వచ్చిపోతూ ఉన్నాయి కాబట్టి వచ్చిపోయేటువంటివి దాని యొక్క లక్షణాలు అయ్యేందుకు అవకాశం లేదు దాని యొక్క లక్షణం అలా అయ్యేందుకు అవకాశం లేదు కథం సుఖవబోతాయి కథం బాగా అర్థం కావడానికి ఎట్లండి ఎగ్జాంపుల్ అంబసహ చలనాదిహి అంబసహ అంటే నీళ్ళు వాటర్ చలనాదిహి జల చలనాలు నీళ్లుంటే కదులుతుంటాయి కదా నీళ్ళు ఇట్లా కదులుతూ ఉంటాయి అంబసహ అంబుగతే చంద్రే కల్ప్యంతే ఇప్పుడు నీళ్ళు కదులుతూ ఉంటాయి అట్లా నీళ్ళు కదులుతూ ఉంటాయి రాత్రిపూట ఒక సరోవరం దగ్గరికి వెళ్ళామనుకోండి చూచామనుకోండి వెన్నెల బ్రహ్మాండంగా ఉంది అట్లా చూచాము నీళ్లు కదులుతూ ఉన్నాయి సరోవరంలో సరస్సులో అప్పన పూర్ణ చంద్రుడు ఉన్నాడు దాంట్లో ప్రతిఫలిస్తాడు ఆ పక్కనే నీకు తొట్టి ఉంది అనుకో ఆ తొట్టిలో నీళ్ళు ఉన్నాయి దాంట్లో కూడా ప్రతిఫలిస్తాడు ఒక కొండ ఉంది కొండలో నీళ్లు ఉన్నాయి ప్రతిఫలిస్తాడు కాకపోతే తొట్టిలో నీళ్లు కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతున్నట్టుగా నీకు తెలుస్తుంది అంబసహ చలనాదిహి యథా అది చలనాదిర్ యథాంబసహ యథా అంబసహ చలనాదిహి ఎక్కడైతే నీళ్ళల్లో కదిలిక కలుగుతుందో కదిలిక అనేటువంటిది నీళ్ళకి సంబంధించిందే అయినా యదా అంబసహ చరణాదిహి అంబుగతే జలగతే ఆ నీళ్ళల్లో చంద్రే కల్ప్యంతే ఆ నీళ్ళలో ప్రతిఫలించున్నాడు చూసారా చంద్రుడు ఆయనలో ఆరోపించబడతా ఉంది ఇప్పుడు తెలియనివాడు గనకైతే ఇప్పుడు మనకు తెలుసు గనక అంతవరకు జ్ఞానం ఉంది కనుక ఆత్మజ్ఞానం లేకపోయినా ఈ నీళ్లు కదులుతూ ఉన్నాయి అనుకుంటున్నాను నేను ఇది ఉంది కదా ఉంది కనుక సపోజ్ మనల్ని తీసుకెళ్లి పెట్టి ఏమంటే చంద్రుడు కదిలిపోతున్నాడు అండి చంద్రుడు కాదు నీళ్లు లేవా చంద్రుడు ఎక్కడ కదులుతున్నాడు అండి అంతవరకు ఎగ్జాంపుల్ తర్వాత దీని పరిష్కారం కూడా ఉంది ఇది సమస్యది జలం కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతూ ఉన్నాడు అని చెప్పడం సమస్య ఇది ఎవరికి సమస్య పిల్లవాడికి సమస్య మనకు కాదు అంటే వాడికి తెలియదు కనుక నానా నానా నానా చంద్రుడు ముక్కలైపోతాడు నానా అంటాడు చూసారా అది తమస్య ముక్కలు ముక్కలుగా అనేట కానీ వాస్తవానికి చంద్రుడు ఇది సమస్య ఎవరికి సమస్య అంటే పిల్లవాడికి సమస్య పిల్లవాడికి ఎందుకు సమస్య తెలుసా అజ్ఞానాత్ వాడికి అజ్ఞానం ఉందగనకనే సమస్య జ్ఞానం ఉంటే సమస్య లేదు ఇప్పుడు జ్ఞానం కలగాలంటే ఇది పరిష్కారం ఈ శ్లోకానికి సంబంధించింది కాదు ఇంతవరకే నేను చెప్పాలి దానికి కావాలనుకో ఇట్లా చూసేవాడు ఇట్లా చూడాలి అంత ఇంకే అది పరిష్కారం ఎవడైతే నెలలో చూస్తున్నాడో వాడు ఆకాశంలో చూడాలి అప్పుడు ఆకాశాన్ని చూచానుకోండి చంద్రుడు ఏమాత్రం కదలక లేకుండా అని కనపడతాడు అప్పుడు ఇక్కడ చూచామనుకో అది బింబం ఇది ప్రతిబింబం కాబట్టి ప్రతిబింబం కాదు వస్తు బింబం బింబంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు కానీ అది ఈ నీళ్ళలో పడడం చేత నీళ్లు కదులుతూ ఉంటే అది కదిలిందని అజ్ఞానాథ్ అనుకుంటూ అట్లాగే ఆత్మ కూడాను మనసులో ప్రతిబింబిస్తూ ఉంది కదా అదే చిదాభాస చైతన్యం దుర్దశ వివకం కనుక దానివల్ల మనసు ప్రకాశిస్తూ ఉంటే మనం ఏమనుకుంటున్నామో తెలుసా అదంతా కూడా తీసుకెళ్ళి ఆత్మకు ఆరోపిస్తూ ఉన్నాం మనసు కదులుతూ ఉంటే మానసోపాధేహే మనసికల ఉపాధి దాని యొక్క లక్షణాన్ని ఏది అంతఃకరణోపాధేహే కర్తృత్వాదీని లక్షణాన్ని అజ్ఞానాత్ ఆత్మని కల్ప్యంతే ఆరోపితం క్లియర్ అదే ఆత్మని తెలుసుకున్నాడు అనుకోండి ఆత్మను తెలిసినటువంటి వాడేమనుకుంటాడో తెలుసా అన్ని చేస్తున్న పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్థి ఇంద్రియార్థు వర్తంతి ధారయన్ నేవ కించిత్ కరోమీ ఇది యుక్తోమన్యత తత్వీత్ గీత నేనేమి చేయడం లేదు ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో పోతున్నాయి మనసు మనసు ఉపాధి ఇది దాంట్లో చలనం నాలో ఏం లేదు కర్తవ్యం ఉంటే అదే భోక్తంగా నేను కాదు నేను అయ్యేందుకు అవకాశం లేనే లేదు అని తెలుసుకుంటాడు జ్ఞాని కాబట్టి దేహేంద్రియాలలో దేహేంద్రియ మనోబుద్ధులలో ఏవేవైతే ఉన్నావో ఆ లక్షణాలన్నీ వాటికి సంబంధించింది ఉపాధి లక్షణాలే కాని ఆత్మ లక్షణాలు కానీ మరి ఆత్మ లక్షణాలు ఏంటి తెలుసుకుంటాం మనం వాటికి కూడా కనుక ఉపాధి లక్షణాలు కనుక ఆత్మ ఏమిటో మనకు తెలియపోవడం చేత ఉపాధి లక్షణాలని ఆత్మ ఎందుకు కల్పిస్తూ ఉన్నావు నువ్వు ఆత్మవే కానీ ఉపాధివి కాదు మనసు ఉంటే నువ్వు ఉంటావు మనసు లేకపోయినా నువ్వు ఉంటావు గాఢ మనసు లేదు నువ్వు ఉన్నావు మనసు లేని మాత్రం నువ్వు లేనివాడివి కాదు ఈ సత్యం కనుక నీకు అర్థమైతే మనసు నిన్ను బాధించలేదు దేహం ఉంటే నువ్వు ఉన్నావు దేహం లేకపోయినా నువ్వు ఉంటావు ఈ సత్యం నీకు అర్థమైతే మరణం అనేటువంటిది నీకు సమస్య కాదు రోగం అనేటువంటిది నీకు సమస్య కాదు క్యాన్సర్ నీకు సమస్య కాదు ఎందుకని క్యాన్సర్ సోకడానికి అవకాశం లేనటువంటి నిత్యగతమైనటువంటి ఆత్మ నీవు క్యాన్సర్ని కూడా ప్రకాశింపజేసేటువంటి ప్రకాశక స్వరూపం నీవు ఇది క్యాన్సర్ అని తెలియడానికి ఏ జ్ఞానమైతే కదులుతుందో ఆ జ్ఞానానికి ఆధారమైనటువంటి చిత్ స్వరూపం నీవే ఇదే నాలెడ్జ్ కాబట్టి ఇవన్నీ కూడా మనసు అనేటువంటి ఉపాధిలో కదులుతున్నాయే గానీ ఆత్మక కర్తృత్వం లేదు ఆత్మకర్త కాదు కర్త ప్రకాశించడానికి ఆధారమైనటువంటిది ఆత్మ కర్త ఉన్నాడని తెలియడానికి కర్తను ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ వెరీ క్లియర్ నెక్స్ట్ స్వామీజీ ఏదో మీరు ఎంత అంటున్నారు బానే ఉంది కానీ ఈ బానే ఉంది కానీ అని అర్థం కానప్పుడు కానీ వస్తుంది అర్థమైతే రూపాయి అర్థం కాకపోతే కానీ ఇది ఏమైనా కానీ ఏమిటి ఇవన్నీ కూడా ఆత్మధర్మాలే ఎందుకు కాకూడదు స్వామీజీ ఇదొకటి మీరే అనుకుంటారు ఈ స్వామీజీ కుండలే తిక్క తర్కమయ్యబ్బా ముందుకు జరగడే అని దీనికి కారణం ఏంటో తెలుసా నేను మీకు అర్థం కాకపోవడం కాదు శాస్త్రము ఆచార్యులు అర్థం కాకపోవడం అది విషయం నేను ఎక్కడన్నా లాగానంటే అక్కడ ఏదో ఉంటుంది ఇప్పుడు ఆత్మకే ఎందుకు కర్తృత్వాదు లేవు అన్నమంటే తర్వాత శ్లోకానికి కనెక్షన్ ఈ శ్లోకం ఇక్కడ ఎందుకు తెచ్చారు తెలుసు ఆచారు దీని వెనక చాలా పెద్దది ఇక్కడ అవసరం లేదేమో మీకు సూక్ష్మంగా చెప్తాను జస్ట్ లిస్సన్ రాగే చాసు స్వామీజీ ఇప్పుడు మీరు చెప్పేది మాకు అర్థమైంది బాగా అర్థమైంది కదా ఇంకెందుకు డౌట్ క్లియర్గా అర్థమైంది ఎప్పుడైతే యథా అంబసహా చలనాదిహి తధ అంబుగతే చంద్రే చలనాదిహి కల్ప్యంతే క్లియర్గా ఉంది అసలు ఎగ్జాంపుల్ కూడా చాలా క్లియర్గా ఉంది ఇంకా ఏ విధమైన సందేహాలు వచ్చేందుకు అవకాశం లేదు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత బుద్ధి ధర్మాలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి ఒకవైపు కర్తృత్వం భోక్తృత్వం అనేది బుద్ధికి సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించిందే కాదు ఎందుకని అది లేకపోయినా ఇది అందరూ ఇంత క్లియర్గా లాజిక్ ఇచ్చిన తర్వాత స్వామీజీ ఇవి ఆత్మధర్మాలే ఎందుకు కాకూడదు అనే పాయింట్ ఎందుకు వస్తుంది ఇది వినండి మీరు చివరిలో చెప్తే అసలు ఎందుకు వచ్చిందో ఇది అందువల్ల కొంతమంది శంకరాచార్య స్వామి గిట్టన వాళ్ళు ఉంటారు చూసారా అటువంటి వాళ్ళు ఇలాంటి చోట అనవసరమైనంతా రాస్తూ ఉంటాడండి అనేటువంటి భావన ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు చెప్తాను రాగేచ్ఛ సుఖదు బుద్ధౌ సత్యాం పరవర్తదే జస్ట్ రాగేచ్ఛ రాగము ఇచ్చ రాగ ఇచ్చ సుఖ దుఃఖాది దుఃఖాది అన్నప్పుడు ఇంకొచ్చేసాయి సుఖదుఖాలు కదా మనం మన జయపజేయాలి శ్రీతోష్టానికి అన్ని ఇందువల్ల ద్వంద్వం వచ్చింది కనుక అందుకని ఇంతకుమని చెప్పాను కాబట్టి రాగము ఈచ్ఛ సుఖదు బుద్ధావు సత్యం ప్రవర్తతే జ్వంత మంశం ఇవన్నీ ఉన్నాయి రాగం అంటే కోరిక మనకు కావాలని నాకు అది కావాలి లైక్ అది నాకు ఇష్టము అది కావాలి అనేది రాగం ఒక దాని మీద మనకు రాగం ఇచ్ఛ దాన్ని కోరుకోవడం మనం సుఖం అది అనుభవించడంలో సుఖం కలగవచ్చు ఒకవేళ అది అనుభవించిన తర్వాత దుఃఖం అని తెలియచ్చు ఇవన్నీ మనకు కలుగుతూ ఉన్నాయి ఎక్కడ కలుగుతున్నాయి ఇవన్నీ రాగము ఈచ్ఛ సుఖము దుఃఖము ఇవన్నీ ఎక్కడ బుద్ధిలో కదా బుద్ధవు సత్యం ప్రవర్తతే బుద్ధున్నంత ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మనసులోనే ఇవి మనిషి అన్న బుద్ధి కాబట్టి అంతఃకరణలో ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉన్నాయి ఎక్కడా బుద్ధౌ మూడో లైన్ నాస్తి తన్నాసే వెరీ ఇంపార్టెంట్ తన్ నాసే తత్ నాసే ఏది బుద్ధి అది తన్నాసే చూసుకోండి అన్న ఈ క్రమం బుద్ధవు సత్యాం ప్రవర్తతే బుద్ధి ఉన్నంత వరకు రాగేచ్ఛ సుఖదు బుద్ధవు ప్రవర్తతే క్లియర్ కాబట్టి రాగము ఇచ్ఛ సుఖము దుఃఖము బుద్ధి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇవి తెలుస్తున్నాయి మనకు ఇవి తెలిసిన బుద్ధిలోనే తెలుస్తున్నాయి తత్ బుద్ధి ఎక్కడ సుషుప్తావ అనువక్రమం చూసుకోండి తన్ నాశే ఎప్పుడైతే ఆ బుద్ధి నశించిపోయిందో సుషుప్తావు సుషిప్తాసే రాగ ఈచ్ఛ సుఖదుఖాది నాస్తి అది సుఖదుఖాది నాస్తి కాబట్టి బుద్ధిలో ఇవి తెలుస్తూ ఉన్నాయి గనక సుఖ దుఃఖాలు మానావమానాలు ఇవన్నీ బుద్ధిలో తెలుస్తున్నాయి ఇచ్చ నీకు బుద్ధిలో తెలుస్తుంది రాగము నీకు బుద్ధిలో తెలుస్తుంది ద్వేషము నీకు బుద్ధిలో తెలుస్తుంది బుద్ధి ఉన్నంత ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి మీ అనుభవంలో కూడా ఉంది కదా రాత్రి పోయి మనం నిద్రపోయినాము లయించిపోయింది బుద్ధి మనకేం తెలియడం లేదు ఎవడు శత్రువద్ది లేదు మిత్రుడు తెలియదు లేచిన తర్వాత అర్థం వద్ది శత్రుమిత్రులు ఎవరనేది లేచిన తర్వాత అర్థం వద్ది సుఖదుఖాలు ఏంటి లేచిన తర్వాత అర్థం అవుతుంది లాభ నష్టాలు ఏమిటనేది బుద్ధి ఎక్కడైతే లయించిపోయిందో నశించిపోయిందో అని ఐ మీన్ లయించిపోయిందో ఎక్కడ సుషుప్తావు అక్కడ ఇవేమి తెలిసి రావడం లేదు నీకు కాబట్టి ఇవి తెలియాలి అంటే బుద్ధవు సత్యం ప్రవర్తతే బుద్ధి ఉన్నంతవరకే బుద్ధి అంటే ఉన్నంతవరకే అంటే బుద్ధి తెలుస్తూ ఉన్నంతవరకే ప్రకాశిస్తూ ఉన్నంతవరకే ప్రవర్తిస్తూ ఉన్నంతవరకే ఇవన్నీ నీకు కనిపిస్తాయి తను నాశే బుద్ధి నాశే ఎక్కడైతే సుషుప్తిలో బుద్ధి లేకుండా పోతూ ఉంది కనుక అక్కడ ఇవన్నీ కూడాను నాస్తి తస్మాత్ ఆత్మనహ కాబట్టి కాబట్టి ఇప్పుడు ఏం తెలుస్తున్నాయి ఈ కారణం చేత ఈ విధమైనటువంటి హేతువు చేత రాగ ఈచ సుఖదు బుద్ధే అస్థు ఆత్మన కాబట్టి ఇవన్నీ కూడా బుద్ధిలో ఉన్నవే కానీ ఆత్మ ఎందు లేవు అంటే ఏంటి ఇప్పుడు ఈ లక్షణాల గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బుద్ధికి సంబంధించినవే గానీ ఆత్మకు సంబంధించినవి కావు ఆత్మలో లేవు ఇవి బుద్ధిలో ఉన్నప్పుడు ఇవి తెలుసుకోవడానికి బుద్ధి ఉండాలి ఆ బుద్ధిని ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ చాలా క్లియర్ అందువల్ల ఇప్పుడు రాగా అన్నారు అనుకోడు రాగ ఏంటిది రాగ రాగం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రాప్త విషయే ఇష్టప్రాప్త విషయే అది రాగం దేని మీద మనకు అనురాగం ఉంటుందంటే అనురాగం దేని మీద ఉండేది ఇప్పుడు ఒక ఇల్లు చూసామనుకోండి ఇంట్లో భార్యకు ఎవరి మీద అనురాగం అంటే భర్త మీద తోడుకోడల మీద ఉంటే అసలు ఆ పరిస్థితే వస్తే ప్రబోధాలే అవసరం లేదు ఎందుకని స్వర్గం కిందకే దిగిందని అర్థం అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల ప్రాప్త విషయ మనకు ఏదైతే ఇష్టమో అది ప్రాప్తించింది దాని మీద రాగం రాగం అని అది రాగం ఏదైనా కావచ్చు ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు వాడి మీద నీకు అనురాగం ఉంది ఎందుకంటే వాడి ఇష్టం నీ బిడ్డ పిల్లవాడి మీద కాదు నీకు ఇష్టం నీ పిల్లవాడి మీద అది రాగం ఇప్పుడు నేను చెప్పచ్చు పిల్లవాడు అంటే నాకు ఇష్టం అన్నాను అనుకోండి లేదు వాస్తవంగా ఇష్టం అన్నాననుకోండి ఇట్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ నేను గనక నేను కాదు ఏ సన్యాసం అయినా సరే నాకు పిల్లలంటే ఇష్టం అని అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసే సన్యాసం ఎందుకో తెలుసా వాళ్ళకి పిల్లలు లేరు పిల్లలు లేనప్పుడు పిల్లవాడు ఇష్టం అనుకోండి ఆయన బిడ్డ నన్ను ఎత్తుకుంటాడు ఈయన బిడ్డను ఎత్తుకుంటాడు ఆయన బిడ్డ నేను ఎత్తుకుంటాడు రాగం లేదు అక్కడ అది ప్రేమ మనది రాగం డిఫరెన్స్ ఎందుకో రాగం తెలుసా పిల్లవాడి మీద ప్రేమ అంటాడు ఎవరి పిల్ల మీద నా పిల్లవాడి మీద పక్కింటాడు అది అది సార్ జస్ట్ లిస్ అందువల్ల కాబట్టి బిడ్డంటే ఇష్టం రాగం కాబట్టి రాగం అనేది పిల్లవాడి మీదనే ఉండాల్సిన అవసరం లేదు తనకు సంబంధించింది కూడా ఉంది ఇది మానసోపాధి ఇది మనసుకు సంబంధించిన వ్యవహారం ఇది ఆత్మకు సంబంధించింది కాదు ఆత్మ ఇత అందరి పిల్లల్ని ప్రేమించవచ్చు నా పిల్లవాడినే ప్రేమిస్తాను అది రాగం పిల్లలు లేని ఇప్పుడు నాకు కొడుకున్నాడు కొడుకుని ప్రేమిస్తున్నా లేనాడు కుక్కని ప్రేమిస్తాడు చూడు ఈక్వల్గా ప్రేమిస్తాడు చూడటం లేరు వచ్చిన టీవీల్లో కుక్కకు పెళ్ళి చేయడము కుక్కకు బర్త్డే చేయడము ఎందుకో తెలుసా పిల్లవాడు ఉంటే పిల్లవాడు జన అది జయంతి అంటే పెళ్ళి అదే మన పుట్టినరోజు బర్త్డే ఒకవేళ లేదనుకో పిల్లవాడు లేడు కుక్కను పెంచుకుంటున్నాడు కుక్కకు జయంతి సునక జయంతి అర్థమవుతుంది రాగం ఈజ్ ద సేమ్ అది కొడుకైనా కావచ్చు కుక్క అయినా కావచ్చు ఇష్ట ఇష్ట వస్తువు ప్రాప్తి విషయం అది అదే ఇచ్చనుకోండి ఇదేంటిది ఇచ్చకే దానికి ఏంటి అంటే ఏదైతే ప్రాప్తించిందో ఇష్ట వస్తువు దాని వి విషయంలో మనకుండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది అనురాగం అది రాగం అన్న ఇచ్చ అంటే ఏంటంటే ఇష్ట వస్తువు ఏదో అప్రాప్త ఇష్ట విషయ అమ్మ అంటే ఇష్టవస్తువే కానీ ఇంకా లభ్యం కాల ఇష్ట వస్తువే కానీ లభ్యం కాల ఇష్ట వస్తువు లభ్యమైందనుకో రాగం ఇష్ట వస్తువు లభ్యం కాలేదనుకో అది నాకు ఇష్టం కనుక దాని మీద ఇచ్ఛ డిజైర్ కోరిక ఇచ్చా ఇది రాగానికి కోరిక డిఫరెన్స్ లభ్యమైపోయిన తర్వాత రాగం అందువల్ల రాగం ఎంతైనా తీయచ్చు రాగం ఎంతైనా తీయచ్చు అదిగో ద్వారక నీ ఇష్టం ఎంత రాగమైనా లాగవు అర్థమవుతుంది ఇప్పుడు ఇచ్చనేది కోరిక సార్ ఏదైతే నేను ఇష్టపడుతున్నావో అది కోరిక శంషాబాద్ దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నాకు కూడా ఒక ఆరు గజాలు స్థలం ఉంటే బాగుండి అనుకున్నావు అనుకో ఇది రాగం కాదు ఇది ఇచ్చా రాగం ఎందుకు కాదు ఇంకా లేదు సార్ ఇప్పుడు ఇచ్ఛ అర్థమవుతుంది ఇప్పుడు అది దొరికిందనుకో సుఖం దొరకదని తెలిసిందనుకో సుఖ దుఃఖ అది అది రాగే రాగ ఇచ్ఛ సుఖ దుఃఖ కాబట్టి ఇప్పుడు రివర్స్లో కూడా వేసుకోవచ్చు ఇష్ట వస్తువు ఏదైతే మనకు ప్రాప్తించిందో అది రాగమైతే ఇష్ట వస్తువును కోరుకోవడం అనేటువంటిది ఇచ్ఛ అయినప్పుడు సుఖ దుఃఖాల దగ్గరకు వచ్చేటప్పటికీ ఇంకో రకంగా కూడా మనం చూడవచ్చు దీన్ని ఏమిటండి సుఖం ఆ ఇష్ట వస్తువు వచ్చింది చూడు ఆ అనుభూతి మనకు కలుగుతుంది కదా ఇక్కడ మనకు సుఖం ఏర్పడతా ఉంది ఒకవేళ ఇష్టం లేని దొరికింది అనిష్ట ప్రాప్త విషయే దుఃఖం ఇవన్నీ ఇది నాకు కావాలి అది నాకు వద్దు ఇదంటే నాకు ఇష్టము అదంటే నా కష్టము ఈ మాటలు అనేది ఎవరు మనసు మనసోపాధి అది తమాష కాబట్టి ఇవన్నీ కూడాను దానికి సంబంధించిన ధర్మాలు బుద్ధి ధర్మాలే కానీ నాయన తస్మాత్ బుద్ధే అస్తూ నా ఆత్మన క్లియర్ అర్థం చేసుకుంటూ పోండి మేము బేడు బాగండి ఎట్లయినా మనం ఎక్కించుకోవాలి ఇది జీవితం కదా హరికథ కాదు కదా ఎట్లయినా అర్థం చేసుకోవాలా కాబట్టి ఇది ఆత్మ ధర్మాలు కావు బుద్ధి ధర్మాలు ఎందుకని రాగం లేకపోయినా ఆత్మ ఉంది ఇచ్చలేకపోయినా ఆత్మంది సుఖం లేకపోయినా ఆత్మంది సుఖం ఉన్నా ఆత్మ ఉంది దుఃఖం లేకపోయినా ఆత్మ ఉంది దుఃఖం ఉన్నా ఆత్మ ఉంది మీకు బిడ్డ మీద రాగం ఉంది ఆత్మ ఉంది మాకు బిడ్డ లేడు రాగం లేదు ఆత్మంది పెడతామవుతుంది కాబట్టి ఇవి ఆత్మ ధర్మాలు కానీ కావు అవి ఉండొచ్చు లేకుండా పోవచ్చు కాబట్టి బుద్ధే అస్తు నా ఆత్మన ఇతి. కాబట్టి ఇక్కడ బుద్ధి ధర్మాలు అంటున్నాం గనక ఇది ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి ధర్మము ధర్మి ధర్మము ధర్మి ఇప్పుడు ఇంతకుముందు చూసాం అగ్ని అన్నాం అనుకోండి అది ధర్మి అగ్ని ధర్మి ధర్మం ఏంటి ఉష్ణం అంతే అంతే ఫైరు హీట్ అన్నప్పుడు హీట్ ఏదైతే ఉందో ఉష్ణం ఏదైతే ఉందో అది అగ్ని యొక్క ధర్మం ఆ ధర్మాన్ని కలిగి ఉండేది ఏదో అది ధర్మి క్లియర్ ఇట్లా ఉంటాయి ఎప్పుడు కూడాను ధర్మి ధర్మము మరి ధర్మిని తెలుసుకుంటావు ధర్మాలని బట్టే తెలుసుకోవాలి ఇంకొక విధంగా తెలుసుకోవడానికి అవకాశం లేనే లేదు కాబట్టి ఏదైనా సరే ఇది అరటి చెట్టు అది కొబ్బరి చెట్టండి ఇది కుక్కండి ఇవన్నీ ధర్మి అది ధర్మి అలా ఉండడం వెనుక ఏ విధంగా ఉంటాయి అది అరటి చెట్టు అవి దాని ధర్మాలు గనక ఆ ధర్మాలు నీకు తెలుస్తున్నాయి గనక ఇదేంటి సార్ అని అంటే అది అరటి చెట్టు అంటున్నాను ఇది ఏమిటి ఇది కొబ్బరి చెట్టు అంటున్నాను అది ఏమిటి అది కుక్క అని చెబుతున్నాను ఇది ఏమిటి ఆవు అని చెబుతున్నాను ఎందుకని ధర్మాలు నాకు తెలుసు గనక ధర్మాలను ఆధారం చేసుకొని ఇది ధర్మి సో ఇది ఆవు దీనికి నాలుగు కాళ్ళు ఉండాలి ఇది చెవులు ఇలా ఉండాలి గంగడోళ్ళు ఇలా ఉండాలి పొదుగి ఉండాలి ఇవన్నీ మనకి తెలుసు గనక అవన్నీ చూసినప్పుడు ధర్మాలన్నీ చూసినప్పుడు ఈ ధర్మాలన్నీ అక్కడ ఉన్నాయి గనక ధర్మిని డిసైడ్ చేస్తున్నావు ప్లీజ్ క్లియర్ ఓకే ఇది ధర్మాలు ధర్మి అంటే ఇప్పుడు చూడండి తమాషా ఈ బుద్ధి ధర్మాలు ఏవైతే మీకు తెలుసుకున్నారో ధర్మి ఉంటేనే ఉంటాయి లేకపోతే ఉండేందుకు అవకాశం లేనే లేదు బుద్ధి తెలుస్తూ వరకు అందుకని బుద్ధవు సత్యాం ప్రవర్తతే బుద్ధి ఉన్నంత వరకే తెలుస్తుంటాయి ఈ బుద్ధి ధర్మాలు ఎందుకని ధర్మి లేనప్పుడు ధర్మానికి తెలిసే అవకాశం లేదు ఎక్కడ సుషుప్త చూచారా సుషుప్తిలో తను నాశే కాబట్టి బుద్ధి నాస్తి బుద్ధి ఉంది అక్కడ లేదు కాబట్టి ఎప్పుడైతే సుక్షుప్తిలో మీకు ధర్మి లేడో ధర్మి అంటే బుద్ధి దానికి సంబంధించిన ధర్మాలు కూడా లేవు ఎందుకని గాఢ నిద్రలో నీకు ఇచ్చ లేదు రాగము లేదు సుఖము లేదు దుఃఖము లేదు ఏమీ లేవు ఎందుకని ఈ ధర్మాలు తెలియడం లేదు కారణం ఈ ధర్మాలు ఈ ధర్మాలు కలిగింది ధర్మి ధర్మి బుద్ధి బుద్ధి ఎప్పుడైతే సుషిప్తులు లయించిపోయిందో ధర్మి లేని లేని చోట ధర్మాలు కూడా ఉండేందుకు అవకాశం లేదు గనక నీకు తెలియడం లేదు క్లియర్ పాయింట్ అది కాదు నా ఆత్మనహ ఆ ధర్మాలు ఆత్మలో లేవు ఎందుకనే తెలుసా బుద్ధి సుషుప్తిలో గాఢ నిద్రలో నీకు లేదు సౌండ్ స్లీప్లో బుద్ధి లేదు కనుక ధర్మి ధర్మాలు కూడా లేవు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవి కూడా నీకు సంకల్పాలు లేవు ఆత్మందా ఇస్ ద పాయింట్ సుక్షిప్తిలో ఆత్మందా లేకపోతే లేవడు కదా వీడు వీడు రేపు ఉదయం లేచాడంటే రాత్రి గాఢ నిద్రలో ఏమీ తెలియకుండా ఉండినా ఉదయం లేచాడు అని అంటే మాత్రం అక్కడ ఆత్మ ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు మనం పోని ఆత్మను ధర్మిగా తీసుకుంటే ఇవి ఆత్మ ధర్మాలు గనక అనుకునేటట్లయితే సుక్షిప్తిలో ఆత్మ ఉంది గనక ఇవన్నీ కూడా ఉండాలా ఇచ్ఛ రాగము సుఖము దుఃఖం అన్నీ లేవు కనుక ధర్మి ఉన్నాడు కానీ ఇవి ఆ ధర్మాలు కాదు దాని ధర్మాలు ఏరే ఉన్నాయి అవేదో తెలుసుకుంటాం అది వేరే విషయం ఆత్మ ధర్మాలు వేరే ఉంటే అవి తెలుసుకుంటాం అంతేగాని బుద్ధి ధర్మాలు మాత్రం ఆత్మకు సంబంధించినవి కానీ కావు ఎందుకని అవి లేవు అవి లేవు అని తెలియడానికి ఆధారమైంది కూడా ఆత్మే ఆత్మే దేల్ ఇంట్ బై ద సేమ్ కాన్షియస్నెస్ సేమ్ కాన్షియస్నెస్ నీకు జాగ్రత్తలో ఏ చైతన్యమైతే దాన్ని ప్రభావితం చేస్తూ ఉందో ప్రకాశింపజేస్తూ ఉందో భాషయత్కతా చితి ఎన్న రై పదం ఎక్కడున్నా అది మెల్లమెల్లగా అంటున్నారంటే తెలియడం లేదని అర్థం దృగ్ దుశ వివేకం భాషయత్యేకతా చితిహి ఎట్లా భాషయత్యేకతా చితిహి కామ సంకల్ప ఎవరైనా చెప్పగలరు మ సంకల్ప సందేహ శ్రద్ధాద్ధే ధృతి తరే కామ సంకల్ప సందేహ శ్రద్ధ శ్రద్ధే ధృతి తరే హ్రీర్ధీర్భీత్రీ ధీ భీ ఇతి ఆధీన్ అవన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో భాసయత్ చితి చితి ఏకదా భాషయతి ఒకే విధంగా ప్రకాశింపజేస్తుంది చూడు హ్రీహి భీ ధీ భీహి ఇత్యాది ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇది ఏవం అధీన్ ఇవన్నీ కూడాను వీటన్నిటినీ కూడా భాసయతి ఏకదా చితిహి చితిహి చైతన్యం ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ చితి అంటే ఇక్కడ ఆత్మ ఏకదా ఒకే విధంగా భాషయతి ప్రకాశింపజేస్తాం బ్యూటిఫుల్ చూడండి కామ ఇదే ఇచ్చా నాకు అది కావాలి ఏదో కాదు ఇప్పుడు ధ్యానం చేయలేము మీరు ధ్యానం నేను ధ్యానం చేస్తాను ఎందుకు ధ్యానం చేస్తా భగవంతుడి కోసం చేస్తా ఏదో ఒకటి ఒక ఆయన బీపీ తగ్గడం కోసం చేస్తాడు ఇంకొక ఆయన ఇంకో దానికోసం చేస్తా ఏదో ఒకటి చెయ్యి అని నేను ధ్యానం చేస్తాను స్వామి చేయ ఎవరు కాదన్నారు ఇది కామహ డిజైర్ ఆ తర్వాత ఈ కారణం ఎప్పుడైతే ధ్యానం చేయాలనేటువంటి కోరిక కలిగిందో నెక్స్ట్ ఏమిటో తెలుసా సంకల్ప నేను ఇప్పుడు ధ్యానం చేస్తాను నెక్స్ట్ ఏంటో తెలుసా ఇది సంకల్పం కదా నెక్స్ట్ వికల్పం సందేహ కామ సంకల్ప సందేహ ఇప్పుడు అన్ని అనుభవాలు ఉన్నాయి మీకు ధ్యానం చేస్తాం చేయాల్సిందే ఈరోజు లాభం లేదు తప్పకుండా చేయాల్సిందే తర్వాత ఈ ధ్యానం చేసిన వల్ల ఏంటి దీనివల్ల ఉపయోగంగా ఉంటుందబ్బా సందేహం డౌట్ ఎందుకు వచ్చింది ఈ డౌట్ తెలుసా టీవీలో వినడం వల్ల కారణం ఏంటి టీవీలో ఒక ఆయన ధ్యానంతో మోక్షం అనే ఇక్కడికి వచ్చి కూర్చోగానే ధ్యానం వల్ల మోక్షం రాదని సహేతకంగా నేను చెప్తాను ఇప్పుడు ఈ రెండు వస్తాయి ఆయన ఏమో మోక్షం అన్నాడు ఆయన మోక్షం ఎట్లా వస్తుందో సహేతుకంగా చెప్పలేదు మోక్షం ఎట్లా రాదో అంతఃకరణ శుద్ధి వస్తుందో ఈయన క్లియర్గా చెప్పాడు అలాంటప్పుడు అంతఃకరణ శుద్ధి కోసం చేయడమా లేకపోతే అది మోక్షం రాదనే లేకపోతే మళ్ళీ తెలుసుకొని చేస్తామా అవి చేసేది ఏముంది ఇదే చేయడం కామ సంకల్ప సందేహ ఒకవేళ ఆ సంకల్పం మీద మనకు రూఢిగా నో చేయాల్సిందే అనిపించింది అనుకో శ్రద్ధ వికల్పం యాక్ట్ చేసింది అనుకోండి సంకల్పం స్థిరంగా ఉంటే శ్రద్ధ వికల్పం అయితే అశ్రద్ధ శ్రద్ధ శ్రద్ధే దానికి కావలసినటువంటి ధృతి ఒకవేళ కన్నా సంకల్పం స్థిరంగా ఉంటే ధృతి చక్కగా చేయాలన్నా లేదా ఇతరే ధృతి ఇతరే ఇంకా ఆ తర్వాత చూడండి ఎన్నో చూడండి ధ్యానం చేయాలనుకోవడం ఒకటి ఎంత బ్యూటిఫుల్ ఆచార రాసింది అది దృగ్దృశ్యమే కామ సంకల్ప సందేహ శ్రద్ధ అశ్రద్ధ ధృతి ఇతరే అయిందే హరి ధ్యానం చేస్తుంటే ఎవరైనా చూస్తారేమో చూస్తేమైందండి ఏమన్నా సిగ్గు హిరీహి హిరీహి చూడు తమాషా చూడు సిగ్గు సిగ్గు ఎందుక సిగ్గు పడాల్సిన పనులన్నీ సిగ్గు లేకుండా చేస్తూ ధ్యానం చేసే దగ్గరకు వచ్చింది సిగ్గు హిరీహి చూడండి షైనస్ అది క్లియర్ నేను ధ్యానం అన్నాను కనుక మీకన్నా ఇప్పుడు తమాషా సిగ్గు నామని చెప్తా ఉంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే భక్తుడు చెబుతాడు వీడు భక్తుడు కాని ఎవరు చూడకపోతే వాసుదేవ ఎవరైనా చూస్తే ఏమందుక సిగ్గు దేనికి సిగ్గు భగవన్ నామని చెప్పడానికి సిగ్గు భగవంతుడు ఆలోచిస్తాడు వరే వరే పొరపాటును ఇచ్చాం రా వీడికి నాలుక పొరపాట్లే ఇచ్చాం ఈసారి గేదే అప్పుడు అరుస్తాడు అంబా ఎందుకంటే ఇప్పుడు నాలుగు ఇస్తేనే బా పలకతాను పోమ్మ భగవతి కుదరదు పోయినా ఇచ్చినప్పుడేమో చేయకపోతాయి ఇప్పుడు అంబావా అంటే అర్థమవుతుంది ఇప్పుడు హిరీహి చూడు ఆలోచనలే ఇంతకీ ధ్యానం చేయాలనుకోవడం వచ్చింది వ్యవహారం హిరీ తర్వాతండి దీహే ఎవడేమనుకున్నా సరే ఏమనుకుంటారు మళ్ళీ ఇది జ్ఞాపకం వస్తే నేను చెప్పింది సిగ్గులైన పనులన్నీ చేసేవాడికి లేదు సిగ్గు నాకెందుకు వచ్చింది భగవంతుడి కోసం చేస్తాను ధీహే ధైర్యంగా చేస్తానని అని కళ్ళు మూసుకుంటాడు పాము వస్తుందా తేలి వస్తుందా ఇది కళ్ళు మూసుకున్నాను కనుక ఇది ఏమో అదీన్ వీటన్నిటినీ సార్ నీకు ఎన్ని రకాలైన అందమైనటువంటి భావాలు కదిలేక వీటన్నిటినీ చితిహి చైతన్యం ఏకథా భాషయతే నీకు భయం వచ్చినప్పుడు భయాన్ని ప్రకాశింపజేసేది ఏదో నీకు సిగ్గు వచ్చినప్పుడు సిగ్గును ప్రకాశింపజేసేది ఏదో అంతే నాటక దీపం ఏ నటుడు వచ్చిపోతూ ఉంటే వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది వీడు దుర్యోధనండి వచ్చారు వీడి చీకట్లో పెట్టేస్తాం అనుకో లైటు కాబట్టి భాష ఏకతా చితి చైతన్యం ఒకే విధంగా దీన్ని ప్రకాశింపజేస్తుంది ఏది బుద్ధిలో వచ్చేటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా నీకు ఏవైతే ఉన్నాయో కాబట్టి ఇవన్నీ కూడాను బుద్ధి ధర్మాలే కానీ ఆత్మ ధర్మాలు కానీ కావు రాగాదయ బుద్ధి ధర్మాలు రాగాదయ బుద్ధి ధర్మాలు ఇవన్నీ కూడాను ఎందువల్ల తెలుసా ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది ఒకటి లేకపోతే మరొకటి ఉండదు కాబట్టి ఈ ధర్మాలు ఉంటేనే ధర్మం ఉంటుంది ధర్మాలు లేకపోతే ధర్మే ఉండేందుకు అవకాశం లేదు ఆత్మ అయినా సరే దాని ధర్మాలు వేలే తర్వాత వస్తాం కానీ తమాష ఏంటంటే ఈ సబ్జెక్టు ఇక్కడ ఈ శ్లోకం స్పెషలీ ఇరవై మూడు ఆచార్యుల వారు ఎందుకన్నారంటే ఇది శాస్త్రాలన్నీ చదివితే గాని అర్థం కాదు కేవలం ఆత్మబోధ చూస్తే అర్థమైపోయారని కాదు ఇక్కడ ఈ శ్లోకం అన్నారు అంటే నా ఆత్మనహ తస్మాత్ బుద్ధే అస్తు నా ఇవి బుద్ధి ధర్మాలే కాని ఆత్మ ధర్మాలు కావు అని మాట్లాడింది ఒక మాట ఒకటే మాట కనపడతా ఉంది మీకు ఒక మాట నా ఆత్మనహ ఆత్మధర్మాలు కావు అని అనిపిస్తుంది ఆచార్యుల వారి చేతులు ఇద్దరుండరు గెట్ హౌడ్ ఫైల్ వన్స్ ఈ మాటకి ఒకటి న్యాయం గౌతమ రెండు కణాద మహర్షి వైశేషికం ఎందుకో తెలుసా షడ్ దర్శనాల్లో న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఇవి షడ్దర్శనాలని మీకు తెలుసు ఈ షడ్ దర్శనాల్లో న్యాయము వైశేషికం గౌతమ మహర్షి బోధించినటువంటి న్యాయం కణాదులు బోధించినటువంటి వైశేషికం ఈ రెండు కూడా ఏం చెప్తున్నాయో తెలుసా ఇవన్నీ ఆత్మధర్మాలని చెప్తున్నాయి అదే కాబట్టి వాటి పేరు లేకుండా బుద్ధేస్తూ నా ఆత్మనహ అని ఆచార్యుల వారు ఎప్పుడైతే అన్నారో ఇవి బుద్ధి ధర్మాలే కానీ ఆత్మ ధర్మాలు కావు అని చెప్పినప్పుడు ఈ పాయింట్లో న్యాయ వైశేషకాలని పూర్ణంగా ఖండించారని అర్థం ఇది చూడగానే మనకు అది తెలియాలి అని అంటే న్యాయశాస్త్రం చదివి ఉండాలి వైశేషికం చదివి ఉండాలి అవి సూత్ర రూపంలో ఉంటాయి ఇప్పుడు బ్రహ్మసూత్రాన్ని నారద భక్తి సూత్రాన్ని ఇవి ఉండే చెప్పుడా నారద భక్తి సూత్రాలు మీరు విన్నారు బ్రహ్మ సూత్రాలు కూడా విన్నారు భాష్యం కాబట్టి అవి ఎట్లా ఉంటాయి బ్రహ్మ సూత్రాలు జన్మాధ్యశయ అని ఉంటుంది కదా అట్లాగే నారద భక్తి సూత్రాలని కూడా విన్నారు మీరు తస్మింత జనయభేద అభావాత ఓ సూత్రం అట్లాగే న్యాయం గౌతమ మహర్షి యొక్క న్యాయ సూత్రం న్యాయశాస్త్రం కణద మహర్షి యొక్క వైశేషికం ఈ రెండు కూడాను సూత్రరూపేణ ఉండయి దాంట్లో ఈ వ్యవహారం ఉంది ఇదిగో సూత్రం చెప్తాను చూడండి ఇచ్చా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞానాత్మనోలింగం సూత్రం ఇది న్యాయ సూత్రం గౌతమ్ మహర్షి న్యాయసూత్రం ఏమంటాడు తెలుసా చూడండి అయ్యే పదాలు రాగేచ్ఛ సుఖదుఖాది చూసారా అందుకని అది తమాషగా ఆచార్యులు వారు చూపెట్టారు ఇప్పుడు ఆయన చెప్పేది ఇచ్చా ఇక్కడ ఉన్నదే ఇచ్చా మీకు అనిష్టం అనిష్టం ఇష్ట ప్రాప్తి విషయంలో కాబట్టి ఇచ్చ ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞానాన్ని ఇది విషయం జ్ఞానం కూడా అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆత్మనో లింగం ఆత్మన లింగం లింగం అంటే లింగతే అనేన ఇదింగం ఏవి ఉండడం వల్ల అది తెలుస్తుందో అంటే ధర్మాలే లింగం అంటే ధర్మాలు ఇంతకుముందు చూసాం కదా ఏ ధర్మాలు ఉండడం వల్ల ధర్మి తెలుస్తాడో అని అట్లాగే ఇవన్నీ ఉండడం వల్ల ఇవన్నీ ఆత్మ ధర్మాలు గనక ఇవి తెలుస్తూ ఉన్నవి గనక ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ జ్ఞానాన్ని ఆత్మన లింగం ఇది లింగతే అనేన ఇది లింగం చూచారా న్యాయశాస్త్రం ఎక్కడేసిందో గొప్పలోకాలు అది వ్యవహారం ఎందుకని ఎప్పుడైతే నువ్వు ఈచ్ఛ అన్నావో ద్వేషం అన్నావో ప్రయత్నం అన్నావో సుఖమన్నావో దుఃఖం అన్నావో ఇవన్నీ కూడా బుద్ధే అస్తు బుద్ధి లక్షణాలే కానీ ఆత్మ లక్షణాలు కావు ఎందుకని అవి లేకపోయినా కూడా ఆత్మ ఉంది కనుక సుషుప్తులు క్లయ అందుకని ఈ ఈ శ్లోకం తీసుకొని రావడంలో అదే పదాలని ఆచార్యులు వారు అక్కడ ఏవైతే న్యాయశాస్త్రంలో గౌతమ మహర్షి వైశేషికంలో కణాదుడు ఉపయోగించాడు అవే ఇక్కడ ఉపయోగిస్తూ ఈ ధర్మాలన్నీ కూడాను బుద్ధి ధర్మాలే కానీ ఆత్మ ధర్మాలు కావు కనుక అది అందులో ఇంకా కూడా చూడ మీకు ఆయన హృదయం చెప్తాను నేను ఇదే న్యాయశాస్త్రం గౌతమ మహర్షి కొన్ని అద్భుతమైన విషయాలు ప్రవచించి ఉన్నాడు ఆచార్యుల భాష్యంలో అట్లాగే పెట్టేశారు వాటిని ఎందుకంటే ఎక్కడ ఖండించారో నాకు తెలుసు న్యాయశాస్త్రం చదివారు కనుక ఎక్కడెక్కడైతే అవి ఎట్లాగే పెట్టారో తెలుసు అస్సలు టచ్ చేయలేదు సృష్టి విషయానికి వచ్చినప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు న్యాయం అంటే లాజిక్ న్యాయం అంటేనే లాజిక్ అని చాలా తార్కికంగా గౌతమ రాస్తే ఆచార్యులు వారు సేమ్ పదాన్ని కూడా మార్చకుండా అట్లాగే పెట్టేసి ఇంత చక్కగా గౌతముడు చెప్పాడు కనుక ఈ విషయాన్ని మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఫాలో అన్నాడు చూడండి ఆయన ఎంత విషయాలు మళ్ళీ గౌతముడి యొక్క న్యాయశాస్త్రాన్ని ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోవడం లేదు ఇది ఇట్లుంది ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా శంకరాన్నటు పక్కన పెట్టాడు మీరు ఒప్పుకుంటారా ఇంత అశాస్త్రీయంగా ఉంది కానీ విశ్వస్యకర్త కహ మీకు అన్నీ చెప్తున్నాను మీకు కూడా తెలుసు ఇవన్నీ సర్వస్యకర్త కహ విశ్వస్యకర్త విశ్వగ్ఞ సర్వస్యకర్త సర్వజ్ఞ యోయత్కర్త ఇవన్నీ కూడాను గౌతమ మహర్షి ఆచార్య వారు బ్యూటిఫుల్గా చెప్పాడని అది అట్ల పెట్టేశాడు భాష్యం అంత విశాల హృదయం అయింది ఎక్కడ సత్యం ఉంటే సత్యాన్ని సత్యంగా యాక్సెప్ట్ చేయడం అంతేగాని అలా యాక్సెప్ట్ చేయింది అసత్యం ఏదన్నా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదంటే వాళ్ళ మీద ద్వేషభావనతో కాదు నువ్వు దారి దప్పుతావు అంతే ఇంకేళ కాబట్టి ఎక్కడైనా సరే ఆచార్యుల వారు కనుక ఖండనంటూ జరిగిందంటే మాత్రం అక్కడ సిద్ధాంతంలో ఉండేటువంటి లోపం ప్రధానంగా ఉంటుంది అది అర్థం కాని వాళ్ళకి ఆయన అపార్థం అవుతాడు అంతే ఇంకెంతగా ఇంకేమి లేదు కాబట్టి ఆత్మ ఉండడం ఉన్నది అనడానికి ఇవన్నీ ప్రమాణాలు అంటాడు ఇంకేం లేదు ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము ప్రయత్నము ఇవన్నీ కూడాను ఆత్మ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ప్రమాణాలు అంటారు కానే కాదు ఎందుకని ఇవి లేకపోయినా కూడాను ఆత్మ ఉంది ఇవి ఆత్మ ధర్మాలు అయ్యేందుకు అవకాశం లేదు ఇవి బుద్ధి ధర్మాలు ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది కూడాను ఆత్మ ఇవన్నీ కలిసి అదే కనుక మనం బృహదారానికి ఉపనిషిత్తున పోతే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇప్పుడు ఇచ్చా ద్వేషం ప్రయత్నం వీటన్నింటిని బృహదారాకంలో చెప్తాడు బృహదారాకంలో చెప్పి లాస్ట్లో ఒక మాట అంటాడు వీటినే మనసు అంటారు అంటాడు బృహదారాకంలో క్లియర్ అది ప్రమాణం ఇవన్నీ చెప్పి ఈ ఇచ్ఛా ద్వేషము ధృతి హ్రీహి భీహి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనోధర్మ కేవలం మనసు యొక్క ధర్మాలు అంటూ ఇవన్నీ కలిస్తేనే మనసు లేకపోతే ఇంకేం లేదు అన్నాడు కాబట్టి అది మనోధర్మాలే గానీ ఆత్మ ధర్మాలే కాదని బృహదంలో కూడా మనకు తెలుస్తుంది క్లియర్ స్వామిజీ ఇప్పటివరకు బాగా అర్థమైపోయింది ఈ మానస ఉపాధి హే ఈ బుద్ధి గాని కాబట్టి బుద్ధి ధర్మాలైనప్పుడు కావు అది వచ్చిన బాధ మన కర్మ ఏంటంటే ఇప్పుడు చూడండి ఎవరైనా ఇళ్ళు తగలబడితే మనం పోయి అక్కడ గంట సేపు ఇక్కడ ఇప్పుడు మన దుఃఖం అంతా ఏంటంటే తగలబడింది వేరే చోట అది మంది అని మనం అనుకోవడం ఇప్పుడు అది వ్యవహారం అంతా ఏంటంటే మనసోపాధి కర్తృత్వాదిని అజ్ఞానాత్ ఆత్మని కల్ప్యంతే ఒకవేళ అట్లా కాదు అని కనుక తెలిస్తే వాళ్ళు ఎట్లాగైతే ఉన్నారో ఏమి అట్లాగే మనం కూడా ఈ దేహం పోతా ఉంది అనుకో రవాణ మనిషి ఏమన్నాడు నడకరది పారడా జరిగేది చూడవా ఇది ఆయన పోతుంటే ఆయనే పోతూ ఉన్నాడు స్వామేనే అందరూ ఏడుస్తుండే నడకరది పారడా జరిగేది చూడరా మరి సదాసుబ్రహ్మేంద్ర స్వామి వారు ఎవర పోయేది ఏ సందేహం లేదో నీకు అది తగలబడితే తగలబడింది నాకేమి అది కట్టయితే నీకెందుకు బాధ చేయదిగినప్పుడు అజమాక్షరం అద్వైతమనాం ధ్యాయం బ్రహ్మపరం శాంతం నహిరే నహిశంకే నహిరే నహిశంకేత్ నహిరే నహిశంక సందేహమే అవసరం లేదు నీకు పోయినా కూడా నేను అక్కడ పోయేటువంటి వాడిని కాను ఎందుకని అది పోతూ ఉంది అని కూడా నేను చూస్తూ ఉన్నాను గనక చూడంత వచ్చేస్తుంది జ్ఞానం కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే దేహం పోతూ ఉంటే దేహమే నేను అని అనుకోవడం వల్ల అవివేకేనా అధ్యశ్యంతే కాబట్టి దేహధర్మాలన్నీ కూడా ఆత్మయందు ఆరోపించుకోవడం వల్ల నేను పోతున్నాను అని అనిపిస్తూ చెప్తున్నా మీకు మీకు నాకు గనక ఈ జ్ఞానం గనక అలవడింది అంటే రేపు మనం కూడా అట్లాగే పోగలం పోతూ ఉంటే వాస్తవం చెప్తున్నా మీకు అయా క్యాన్సర్ వచ్చేసింది అయ్యా నీకు వస్తుంది అండి ఆగమాపా అయినా వస్తుంది కదా నాకు ఎక్కడొచ్చింది నా క్యాన్సర్ అని నువ్వు ఎందుకంటావు దేహానికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ దేహానికి వస్తుందని చెట్టుకు వస్తుంది రాదండి దేహానికి అది వచ్చింది అవును చెట్టుకు రాదు కదా రాదు నాకు కూడా రాదు ఎందుకని దేహం చెట్టు కాదు నేను దేహం కాదు గణేష్ అంత అది శాస్త్రం అంటే ఇది ఊరికి విని వదిలిపెట్టేది కాదు ఇది నిత్యం మనం మననం చేసి హృదయంలో సుస్థిరంగా నిలుపుకోవాలి ఇది జ్ఞానం గనక ఓకే కాబట్టి స్వామీజీ ఇవన్నీ బుద్ధి ధర్మాలు అన్నారు కదా ఇది అర్థమైందనుకోండి ఇవన్నీ బుద్ధి ధర్మాలే గానీ మనకి కాదండి మన ధర్మాలేంటి ఏది ఆత్మ ఉంది నెక్స్ట్ ప్రకాశోర్కస్యతో శైత్యగ్నేష్ణ స్వభావ సనందాత్మనర్ మూడో స్వభావ సచిదానంద నిత్య నిర్మల ఆత్మన ఆత్మన స్వభావ సచ్చిదానందమలత ఫిష్ అయిపోయి ఇది స్వభావం ఇది దీని ధర్మం ఓకే అయ్యా మరి ఆత్మ ఏంటి ఇప్పుడు ఈ ధర్మాలన్నీ బుద్ధివే కానీ ఆత్మవే కాదనం మరి ఆత్మ ధర్మాలేంటి అంటే లక్షణాలు ఇంకే ఆత్మ యొక్క లక్షణాలని అర్థం కాబట్టి స్వరూప నిర్ణయం చేయాలి స్వరూప నిర్ధారణాయ లక్షణ అభిధానేనా లక్షణస్య అభిధానేనా స్వరూప నిర్ధారణాయ కాబట్టి ఇది దాని స్వరూపము అని నిర్ణయించాలి అంటే దాని లక్షణాలు ఏంటో మనకు తెలియాలి ఇది అగ్ని అని నువ్వు ఎందుకు చెప్తున్నావు తెలుసా దాని లక్షణం నీకు తెలుసు గనక వేడి నువ్వు దగ్గర పోయినట్టుగా వేడి వస్తుంది ఇది అగ్ని అని నీ నీకు అనుభవం ఉంది కాబట్టి అగ్ని యొక్క లక్షణం ఏదో నీకు తెలుసు గనక లక్షణాన్ని లక్షణస్య అభిదానేనా ఆ పేరు చేతనే నువ్వు చెప్తావు దీనికి ఫలానిదని కాబట్టి స్వరూప నిర్ధారణయ ఇది శాస్త్రం స్వరూప నిర్ధారణాయ ఇది దాని స్వభావము ఇది దాని స్వరూపము అని నువ్వు చెప్పాలంటే లక్షణస్యాభిధానేనా ఆ లక్షణం ఏదో దాని ద్వారా చెప్పాల్సిందే గాని మరొక విధంగా చెప్పేందుకు అవకాశం లేదు కాబట్టి సచిదానంద ఆత్మన సచిదానంద నిత్య నిర్మలత స్వభావ అది తర్వాత ఎగ్జాంపుల్ అనుకుంటాం ముందు రెండు లైన్లు ఎగ్జాంపుల్ అది అట్లా ఉంచండి కథం అంటాను మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు అర్థం చేసుకోండి మీరు కాబట్టి ఏవైతే ఇంతవరకు మనం చూసాము అది బుద్ధి ధర్మాలే గాని ఆత్మధర్మాలు కావు ఎందుకని అవి లేనప్పుడు కూడాను ఆత్మ ఉంది బుద్ధిని ఆత్మ ప్రకాశింపజేస్తూ కాబట్టి ఆత్మ బుద్ధి కాదు బుద్ధి ఉంది ఆత్మ ఉంది బుద్ధి లేదు ఆత్మ ఓకే అయితే దీని లక్షణాలు ఏంటి స్వామి దీని స్వభావం ఏంటి సచిదానంద చిత్ చిత్ ఆనంద ఇది లక్షణం చూసారా ఇంతకుముందు మనం కానిది మనం అనుకోవడం వల్ల దాని లక్షణాలన్నీ మనయి ఏం సార్ అట్లా ఉండాలంటే సార్ అసలు అడిగేవాళ్ళు కూడా బలి తమ్మా సార్ సార్ ఆయనకి తెలియదు ఆయన తెలియదు ఇప్పుడు అడిగేవాడు అందుకని మీరు చూడండి మనం పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు మనం వాళ్ళను వాళ్ళని కూడా అడుగుతాం మనం ఎంతో బాగా తెలిసినట్టుగా బాగున్నారా పెద్ద పెద్ద స్వాముల వాళ్ళు దగ్గర పోయి రవణ మనిషి కనపడలేదు కానీ కనపడదు నమస్తే స్వామి బాగున్నారా ఆయన ఉండని నోకుంటు ఏం చెప్పాల నీకు అందువల్ల ఎవరన్నా మనం సదురు దగ్గరికి సన్యాసులు దగ్గరికి జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు బాగుండవు అని అడగకూడదు నేను బాగుండేటట్టు చూడనాలా అంతేగాని నువ్వు బాగుండవు అని అనగకూడదు ఎందుకంటే ఆయన ఆయన ఆలోచనలో పెడతాడు వీడు ఏమనుకుంటాడు వీడు బాగుండడం అంటే ఏంటి మనకు ఒకటే తెలుసు హెల్త్ ఒకటే అంతేనా అంటే ఆరోగ్యంగా ఉండాలని అర్థమేమో ఆరోగ్యం ఉంటేనే బాగుంటాడా అప్పులున్నాయి అప్పుడు ఆరోగ్యం ఉంది అప్పులున్నాయి ఏమని అర్థం చేసుకోవాలని దీన్ని బాగుండారా అనేది అందువల్ల నవ్వి ఊరుకోవడమే రహసన్ని నవ్వడం అంతే అంతకంటే ఇంకేం లేదు ఎందుకంటే దానికి అర్థం లేదు మీరు బాగున్నారా మీరు బాగున్నారా కొందరు ఇంకా పిడి నవ్వితే కూడా మళ్ళీ అడుగుతారు బాగున్నారా మళ్ళీ నవ్వు బాగున్నారా అరేనా ఈ గొడవ ఎందుకని బాగున్నా పో ఎందుకని మేము కూడా బాగాలేకపోతే ఎవరు బాగుంటారు బాగున్నావు కాబట్టి ఈ సత్ చిత్ ఆనంద నిత్య నిర్మలత ఇది లక్షణాలు ఇవి ఉంటేనే ఆత్మ ఉంది లేకపోతే లేదు నువ్వు ఆత్మ కనుక ఇవన్నీ ఉన్నాయి అయితే స్వామీజీ ఇప్పుడు నేను ఆత్మ కదా నా దగ్గర ఏమి లేవే ఎందుకు లేవు ఎవరు చెప్పారు నీకు లేవని స్వామీజీ ఆనందమేది ఆనందం ఉంటే ఇక్కడి కిందకు వస్తాను అది కదా ఇప్పుడు అహం దుఃఖీ ఇష్టమర్చోండి అహం దుఃఖీ నేను దుఃఖంలో ఉన్నాను నేను దుఃఖీ అని అంటున్నాడు అనుకోండి ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ స్టేట్మెంట్ స్వభావం అంటే ఇప్పుడు అహం దుఃఖీ అయ్యా నేను దుఃఖంలో ఉన్నాను ఇది ఇష్టం అవి మాట బాగుంది నీకు ఇష్టమేనా ఐర్ యూ హ్యాపీ విత్ దిస్ అంటున్నా నేను కదా యూ కెన్ నాట్ బి కంటెంట్ విత్ దిస్ కంక్లూషన్ ఐమ్ రైట్ ఎందుకని ఎందుకని ఐ వాంట్ బీ ఫ్రీ ఫ్రమ్ సారో అన్హ్యాపీనెస్ నేను దుఃఖం నుంచి విడిపడాలనుకుంటున్నా నేను సార్ నేను చాలా దుఃఖంలో ఉన్నాను సార్ విన్నారు ఎక్కడ ఎట్లా ఎవడని చెప్పాడు ఇట్లా కూడా ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది చాలా బాధల్లో ఉన్నాను సార్ అంటాడు కానీ చాలా చాలా బాధలు ఉన్నారు సార్ నీడు ఒప్పుడు బాధల్లో ఉన్నాడనేవాడు సార్ చాలా బాధల్లో ఉన్నాడు సార్ ఎవడన్నా నాకు తెలిసి ఇక్కడ వరకు అన్నాడు అనుకో వాడు పిచ్చననుకోలే వాడు లూజర్న్ అయి ఉండాలి కాబట్టి వాడు బాధల్లో ఉండేటువంటి వాడు వాడి ఎక్స్ప్రెషన్ కూడా మనకు తెలుస్తా మీకు ఏం తెలుసు సార్ నా కష్టాలు ఏదో చెప్పు ఎన్నేం చెప్తాను సార్ ఏదో కొన్ని చెప్పు మనకెందుకో తెలుసు మనకు అది ఆనందం మనకన్నా ఇక ఎక్కువ ఉండేది కాబట్టి నేను దుఃఖంలో ఉన్నాను దుఃఖి అనుకునేటువంటి వాడు ఆ స్టేట్మెంట్తో వాడు సంతోషపడడం లేదు అలాగనక వాడు సంతోషపడగలిగితే మనకు ప్రాబ్లమే లేదు వాడు దుఃఖమే వాడి స్వభావం అని అనుకోవచ్చు దుఃఖం నుండి విడిపడాలి అని అనుకుంటూ ఉన్నాడు కనుక దుఃఖం వాడి స్వభావం కానీ కాదు అర్థం చేసుకోండి దాని నుంచి విడిపడాలి అని అనుకోవడంలోనే దుఃఖం నుండి నేను విడిపడాలి అని అనుకుంటున్నాడు కనుక అది వాడి స్వభావం అయితే విడిపడాలని అనుకోడు స్వభావం ఎప్పుడు కష్టపెట్టదు మనిషినే నీ కన్ను నేను ఎప్పుడు బాధ అంత నలుసు పడితే బాధ ఎందుకంటే ఆ నలుసు నీది కాదు ఇంత పెద్ద కన్నుంటే నీకు బాధలేదు స్వభావం ఎప్పుడు బాధ పెట్టదు కాబట్టి నీ స్వభావమే గనక దుఃఖం అయితే దుఃఖం నీకు హాయిగా ఉంటుంది దుఃఖం నుంచి నువ్వు బయటపడాలనుకుంటున్నావు గనక ఇది నీ స్వభావం కాదు మరి దుఃఖం నీ స్వభావం కానప్పుడు నీకు స్వభావం దానికి వ్యతిరేకమైనది నీ స్వభావం అదేంటి సంతోషం ఇప్పుడు చూసుకోండి మరిచ్యోహం నేను చచ్చేవాడిని కాదు ఎందుకు కాదు అది ఆ చచ్చే లక్షణం ఏదైతే ఉందో అది దేహ లక్షణం సార్ తమరు ఆరోపించింది ఇంతకుముందు అవివేకేనా అధ్యశ్యంతి అది దేహ లక్షణమే కానీ నేను లక్షణం కానీ కాదు ఎందుకని కాదు స్వామీజీ సచ్చిదానంద నిత్య నిర్మలత స్వభావ సత్చిత్ ఆనంద అది అర్థం చేసుకోండి సచ్చిదానంద సత్ నువ్వు సత్ సత్ అంటే ఎదస్తి తత్సత్ ఏదైతే ఉందో అది సత్యం ఏదైతే ఉందంటే అన్నీ ఉన్నాయి కదా ఇదిగో లేదు అని తెలియకుండా ఏదైతే ఉందో లేదు అనేది లేకుండా ఏదైతే ఉందో అది సత్యం అది సత్ కాబట్టి అన్నీ ఉన్నాయి తమాషాతోండి ఉన్నవన్నీ పొయ్యేందుకే ఉన్నాయి ఉండి ఇప్పుడు కొండ ఉంది అది లేవు అది రావాలా కుండ ఉంది పగిలిపోతా లేదా కదా అప్పుడు కుండ ఉంటుందా ఉండదు కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి కుండ ఉన్నప్పుడే లేదు అనేది కూడా దాంట్లో ఉంది ఎప్పుడు అంటే రేపు కావచ్చు పది రోజులు కావచ్చు నాలుగు నెలలకు కావచ్చు కాబట్టి లేదు అనేది కుండా ఉంది అన్నప్పుడే లేదు అనేది కూడా ఉంది ఒకరోజు లేకుండా పోదు ఇప్పుడు చూసుకుంటే ప్రపంచంలో ఏది చూసినా ఉండి లేకుండా పోయేదే ఉంది అలా లేదు అని తెలియకుండా ఏదైతే ఉందో అది సత్ అది అస్తి ఇంకా తమాషం ఏంటంటే మరొకటి ఉంటే కూడాను అది ఉన్నది అని తెలుసుకోవడానికి ఇదే ఆధారం ఇప్పుడు చూడండి ఘటహ అస్తి ఘటహ అస్తి అయం ఘట అస్తి ఈ కొండ ఉంది పదం చూడండి కుండ ఉంది రెండు పదాలు ఉన్నాయి కుండ ఒకటి ఉంది ఒకటి కుండ అనేది ఇప్పుడు ఉంది ఒకరోజు లేకుండా పోద్ది ఉంది అనేది ఎప్పటికీ ఉంది ఉంటూనే ఉంది ఎట్లా మృత్తిక కొండ పగిలిపోతే కానీ మృత్తికేమ సత్యం దేహం పోతుంది కానీ ఆత్మసత్యం కాబట్టి సమస్తంలో సర్వకాలలో ఉండేటువంటి ఆత్మ యొక్క కాలాతీత స్థితి ఏదైతే ఉందో కాలంలో భంగం కాకుండా భగ్నం కాకుండా ఉండేటువంటి స్థితి అది సత్ లేర్ కాబట్టి నువ్వు ఎప్పుడు ఉండేవాడివే అనేట్లే ఉండాలంటావా పోవాలంటావా ఉంటాను స్వామిజీ అదే నీ లక్షణం అందుకనే ఉండాలనుకుంటున్నావు నీ తెలియకపోవచ్చు నేను చెబుతాను వింటూ కానీ ఉండాలని ఎందుకు అనుకుంటున్నావో తెలుసా ఉండాలనేది నీ లక్షణం కనుక సార్ కదా లక్షణం ఎట్లా ఉంటుంది ఎప్పుడు తర్వాత నిజమే నేను ఎప్పుడు ఉండేవాడిని ఇంకెందుకు బాధ నాకు తెలియడం లేదే ఉండేవాడిని పోతానేమనుకుంటున్నాను నేను ఎప్పుడు ఉండేవాడిని తగు చెప్పేవే అది ఎవరికి తెలిసింది ఎప్పుడు ఉంది ఒకటి ఉంది కదా అదే కదా ఆత్మ దాని లక్షణం కదా అది సత్ అన్నీ పోతున్నది ఉంది కొండ ఉందన్నప్పుడు కూడా కొండ పోయినా అది ఉంది అనేది ఉంది అదే ఆత్మని తెలుసుకున్నాం కదా ప్యూర్ ఎగ్జిస్టెన్స్ ఓకే అది ఉందని ఎవరికి తెలిసిందే స్వామి సత్యదా ఈ పదాలు చెప్తాడు చిత్తుకు తెలిసిందే స్వామి ఆహా సత్తు వేరుగా చిత్తు ఉంది ఉంటుంది కదా స్వామి తెలుసుకుంటుంది కనుక ఉంటే ఇది సత్తు ఎందుకని అది దీనికి కనపడుతుంది కనుక దృశ్యం దృశ్యం ఎప్పుడైనా నశించిపోద్ది ఏ దృశ్యం తన్న కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో లేదు అనేది లేకుండా ఏదైతే ఉందో అలాంటిది ఉన్నప్పుడు దానికన్నా వేరుగా దానిని తెలుసుకునేది కనుక మరొకటి ఉంటే ఇది ఆత్మ ఎందుకు అవకాశం లేదు గనక ఆ సత్తులోనే చిత్ లక్షణం ఉంది సార్ సత్త యాహి చిత్ సత్తు ఉంది ఎట్లా ఉందంటే జ్ఞానపూరితంగా ఉంది అది సత్తు అది చిత్ అది సత్ నశించేది కాదు జ్ఞానం జ్ఞానం కలిగి ఉంది సమీక జ్ఞానం కలిగి ఉంది పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంది ఎప్పుడు నశించేది కాదు గనక అనంతంగా ఉంది సత్ చిత్ అదే సత్యం జ్ఞానం అనంతం అదే అనంతమే ఆనందం ఎందుకని అనంతమనేది ఎప్పుడైతే ఉందో ఆ రెండు పదే మన అర్థం అందమైన పదాలు కానీ అనంతమే అద్భుతం ఎందుకంటే ఎప్పుడైతే అనంతమనేది ఉందో సత్యం జ్ఞానం అనంతం అనేది ఉండేటప్పుడు అంతం లేదు కనుక అంతమైదానా ఉంటే ఏడవాలి అంతం లేదు కనుక ఏడవాల్సిన అవసరం లేదు కనుక ఆనంద సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తత్ సచిదానంద ఏవా సచిదానందనందస్వరూపండి సత్వ చిత్తు వరకు బాగుంది కాస్త ఆనందమే బాగాలేదు ఎందుకు బాలేదు ఎందుకు బాలేదు ఆనందం చూడు ఏది ఆనందం చూడు మళ్ళీ ఏది ఆనందం స్వామి ఎక్కడ నష్టం వస్తుందో అది ఆనందం స్వామి అంటారు ఎవరన్నా స్వామి ఎక్కడ దుఃఖం ఉంటుందో అది ఆనందం స్వామి అంటాడు ఎవడన్నా ఆనందం ఏది అన్నాం అనుకోండి స్వామి సుఖాన్ని కలిగించేది ఆనందము స్వామి అన్నాడు ఓకే ఇట్ ఈస్ పార్షల్లీ రైట్ ఏది సుఖం అన్నామనుకోండి స్వామి చెప్పు ఏది ప్రియమో అది సుఖము స్వామి ప్రియమేది అని అడిగాము అనుకోండి ఎందుకంటే ఒకటి ప్రియమైంది ఇంకోటి అప్రియం ఇప్పుడేం చేయలేదు తోడికోడలు మనకే అప్రియం బావకి భారతము చదివేది ఓ పెద్ద బావ చాలా ఇష్టం కదా ఒకరికి ప్రియము ఒకరికి అప్రియము పైగా మనలో కూడాను ఒక దశలో ప్రియమైంది ఇంకో దశలో అప్రియం ఇదే కాబట్టి ప్రియం అనేది వస్తువు కాదు సార్ నీ మీద ఆధారపడింది ఆత్మనస్తు కామాయా సర్వం ప్రియం భవతి మైత్రే ఆత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి అండర్స్టాండ్ కాబట్టి నా మీద నాకు ప్రేమ ఉంది కనుక ప్రపంచం మీద ప్రేమ నీ మీద నీకు ఎందుకు ప్రేమ తెలుసా నశించేవాడి మీద ప్రేమ లేదు నువ్వు సత్ కనుక నువ్వు చిత్ గనక అనంతమైన వాడివి గనుక నీ మీదనే ప్రేమ అందువల్ల ఆనంద స్వరూపం సచిదానంద స్వరూప నిత్య నిర్మలత చూడండి ఇంకా తర్వాత ఒకటే చెప్పాడు నిత్య నిర్మలత ఊరికి యాడ్ చేశారు అది నిర్ నిర్మలత అంటే మలం లేంది అది తదా ఆత్మన స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలత నిర్మలత అంటే ఏంటి మలం అంటే నిర్మలం ఇది మనకు ఆ పదాలు చూడండి నిర్మలంగా ఉందండి ధ్యానం చేసుకున్న తర్వాత అంటే అందరూ మలంగా ఉందన్నాడు అనుకో ఆ పదం పలకడంలోనే ఉంది తమాష అర్థం అవుతుంది నిర్మలం కదా నెగిటివ్ ఉందిలే అట్లా పెట్టండి అసలు పదం మలం పదం ఏంటి మలం నిర్మలం నిర్గత మలం నిర్మలం మలం అంటే ఏంటి అశుద్ధం అశుద్ధం ఏది మల దోషం ఏది మరి క్యాబాతమే అమ్మా మలమంటే గుర్తుపెట్టుకోండి మలమంటే రాగద్వేష అంతే ఎప్పుడూ చెప్పాను కదా మీకు మలం అంటే ఇంకేం లేదు మల దోషం అంటే రాగద్వేషాలు అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి ఈ మల మల ధర్మాలు ఎవరి అంతఃకరణ ధర్మాన్ని మళ్ళీ బుద్ధి ధర్మాలే మల దోషం అంతఃకరణ ధర్మం బుద్ధి ధర్మం కానీ మల దోషం దీంట్లో లేదు అందువల్ల నిర్మలత నిర్మలత ఏమి రాగద్వేషాలు ఎప్పుడూ లేదు మనకు డౌట్ వస్తుంది ఇక్కడ ఆచార్య వారి ఎన్ని ప్రతి పదంలో స్వామి చెప్పయా నిర్మలం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం కదా స్వామి అవును నాకు కూడా లేవు స్వామి నిజమా అప్పుడప్పుడు స్వామి అప్పుడప్పుడు ఎవరి దొంపదేగా ఏంటి అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే అప్పు సరే చూడు తమాషా చూడు నిజంగా ఒకడు మనం ఉదయాన్నే లేచి హాయిగా లేవగలిగితే లేచి సూర్యోదయం అవుతుంటే సూర్యుని చూసి పక్షులు అట్లా ఎగురుతూ ఉంటే చెట్లట్లా గదులుతూ ఉంటే చల్లటి వాతావరణంలో అట్లా చూస్తే ఎట్లా ఉంటుంది నిర్మలంగా ఉంటుందో లేదా నిర్మలంగా ఉంటుందో లేదు మళ్ళీ ఎనిమిది గంటలకు అప్లోడ్ వచ్చాడు అనుకోండి అప్పుడు ఇది పార్టీ అందువల్ల మనం ఏమంటామంటే వాడు రాకుండా ఉంటే బాగుంటాయి వాడు రాకుండా ఉంటే బాగుండేది ఉదయం లేచి సూర్యోదయం చూచి మొదలుకొని నేను నిర ఇంకా మరి వాడు కూడా ఉండాలి కదా వాడిది అప్పు తెచ్చుకొని నేను నిర్మలంగా ఉంటాను నువ్వు ఏడుగురంటే అట్లా సరే నిర్మలంగా ఉన్నాను స్వామిజీ వాడు వస్తానే నా నిర్మలత్వం చెడిపోయింది అర్థమవుతుంది ఇప్పుడు కనుక ఒక్కసారి మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు ధ్యానం చేసుకుంటాడు పాపం ఏమి హాయిగా ఉంటారు ఇవన్నీ అందరు అనుభవంలో ఉండేవి అందుకనే నేను సచ్చిదానంద కావాలంటాడు ప్రతి ఎందుకంటే వాడికి ఆనందం తెలుసు వాడు అనుభవంలో ఉంది ఇప్పుడు గార్డెన్ నిద్రపోయాడు కదా అక్కడ ఆనందం ఉంది కదా అదే ఇంకేం లేదు అందువల్ల అది కావాలి కావాలి ఇప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలి అనుకుంటాడు కాబట్టి నిర్మలత్సవం అనేది ఎవరు అనుభవిస్తుంటారు ఏదైనా ఒకరోజు భగవద్ అనుగ్రహం పడి మన పుణ్యకా పుణ్యం కూడా కలిసి వచ్చి చక్కగా ధ్యానం చేసుకుంటే పవిత్రంగా ఉంటుంది అంత కారణం ఉంటాడు బాయ్ ఎంత నిర్మలంగా ధ్యానం కనుక నిర్మలం అయితే ధ్యానం చేసుకుని ప్రతిసారి ఉండాలి కదా నువ్వు నాకు అర్థంగా ఉంది ఒక్కోసారి ఉంటాడు ఒక్కోసారి ఆయన ధ్యానం చేసుకుంటానే ఎవరో కనపడతారు పోతుంది అది రాగద్వేషాలకు సంబంధించి ఉంటుంది కాబట్టి మన దగ్గర కూడా నిర్మలత్వం ఉంటుంది కానీ ఎప్పుడుండదు ఆత్మలో నిత్య నిర్మలత అది పాయింట్ నిత్య అనే పాయింట్ అది సదా అది చేయట నిర్మలత్వం కాదు అది ఎప్పుడు నిర్మలత్వం కాబట్టి ప్లీజ్ ఇప్పుడు అర్థమైందే స్వభావ సచిదానంద నిత్య నిర్మలత ఆత్మన బుద్ధి ధర్మాలు తెలుసుకున్నాం ఇంతకుముందు ఈచ్ఛ రాగ ద్వేష సుఖ ప్రయత్న ఇవన్నీ కూడాను అవన్నీ మారుతూ ఉంటాయి అది దుఃఖానికి కారణం అవన్నీ బుద్ధి ధర్మాలే కానీ మనకు సంబంధించినవి కావు అవన్నీ వదిలిపెట్టాం ఆత్మధర్మాలేమిటి సతచిత్ ఆనంద సచిదానంద స్వరూపది స్వరూపం స్వరూప నిర్ధారణాయ లక్షణస్య అభిధానేనా ఇది లక్షణం ఎందుకో తెలుసా ఆత్మకి ఎప్పుడైతే లక్షణాలు అన్నామో ఈ లక్షణాలు ఎక్కడుంటే అక్కడ ఆత్మ ఉంది ఆత్మ ఉన్న చోట ఇవి లేకుండా పోయేందుకు అవకాశం లేనేలేదు ఎందుకని బుద్ధి లేని చోట బుద్ధి ధర్మాలు లేవో ఈ లక్షణాలు కనుక లేకపోతే ఆత్మ కూడా లేనిదే అవుతుంది గనక సచ్చిదానంద అనేది ఆత్మ యొక్క లక్షణం కాబట్టి లక్షణస్య అభిధానేనా స్వరూప నిర్ధారణ క్లియర్ క్లియర్ ఎప్పుడు కథం స్వామీజీ అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు కదా దీనికి కూడా ఎట్లా కథం ప్రకాశోర్కస్య తోయస్య శైత్యం అగ్నేష్ణ మూడు చూసుకోండి ఏం లేదు సంధిలే ప్రకాశోర్కస్య అర్కస్య ప్రకాశ ఇది అర్కస్ భాస్కరస్ ఆదిత్య కాబట్టి అర్కస్య సూర్యుడు ఉన్నాడనుకోండి భాస్కరస్య అర్కస్య స్వభావ ప్రకాశ సూర్యస్య స్వభావ ప్రకాశ భాస్కరస్య స్వభావ ప్రకాశ సూర్యుడు ఉన్నాడనుకోండి ఆయన స్వభావం ఏంటి అని అడిగామంటే ప్రకాశం అసలు ప్రకాశాన్ని చూచా ఆయన సూర్యుడు ఉన్నాడని తెలిసేది ముందు ప్రకాశం ఎందుకంటే లక్షణం వలనే లక్షణస్య అభిధానేన స్వరూప నిర్ధారణాయ ఆదిత్యస్య అర్కస్య కాబట్టి ఇప్పుడు మనం నిద్రపోతా ఉంటాడు మన దగ్గర ఒకడు ముర్ఖుడు ఈడైనా ఏయ్ లేవరా చూడరా సూర్యుడు వచ్చేశాడు అని ఎక్కడ చెప్తాడు ఇంట్లో చెప్తాడు ఆయన కూడా బయటకు వచ్చిన్నాడు మీరు బాట చూడండి తమాషా సూర్యుడిని చూడలేదు ఇంకా ఎవరు లేపే అప్పుడు అమ్మ లేపుతుంది వంట చేస్తూ ఉండదు పాపం ఇంట్లో నైనా కానీ ఉదయం పోవాలన్నావు కదా ఏడున్నర పోవాలన్నా కదా క్రికెట్ ఆడాలన్నావు కదా ఉదరించడానికి లే సూర్యుడు వచ్చేసాడు ఆయన లేనైనా ఆమె ఇప్పటికి రాలా బయటికి ఆమె కట్టతే సూర్యుడు వచ్చాడని నాన్న లైట్లు ఆరిపేశాడు కనుక నానూ లైట్లు ఆరిపాడు బిల్లు కడతాడు కనుక బిల్లు కట్టేవాడు ఇంట్లో కూడా లైట్లు ఆరుపుతాడు బిల్లు కట్టే అవకాశం లేని వాళ్ళకి బాత్రూమ్లో కూడా లైట్లు వెళ్ళతనే ఉంటాయి ఎక్కడన్నా చూడండి మీరు కారణం ఏంటో తెలుసా బిల్లు కట్టే తెలుసుదా బాధ ఏ కట్టుకుంటాడు అండర్స్టాండ్ అందువల్ల ఆయన లైట్లు ఆర్పేసిపోతాడు సూర్యోదయం అయిపోయింది కదా సెవెన్ ఓ క్లాక్ అయింది కదా ఇళ్ళంతా కూడా బాగా ప్రకాశం తెలుస్తూ ఉంటుంది ప్రకాశం ఈ విధంగా ఉందంటే సూర్యుడు వచ్చేసి అర్థం అమ్మ సూర్యుడు నువ్వు చూడలే వీడిని లేపుతో సూర్యుడు వచ్చా లేవరా ఇంకా సేపడకుండాలే నీకు తెలుసా అమ్మ సూర్యుడు వచ్చాడు తెలుసు ఎట్లా తెలుసు లక్షణ శాబితానైనా వెలుగు ఎప్పుడైతే ఉందో సూర్యుడు ఉండాడని నిర్ణయం చేస్తూ ఉన్నాను ఎందుకని వెలుగు లేకుండా సూర్యుడు రాడు దొంగ వస్తాడు వెలుగు లేకుండా వచ్చాడు దొంగ అందువల్ల వాడు నల్లటి తీసుకుని వస్తాడు చూడండి తెల్లగా తీసుకున్నామన్నాడు వాడిని కనపడకుండా ఉండాలని కనుక సూర్యుడు అంటూ రావడం అంటే జరిగితే సూర్యోదయం ఏందంటే మనకు ప్రకాశం కనపడుతుంది ఈ ప్రకాశాన్ని బట్టి సూర్యుడు వచ్చాడు అనుకుంటాం ఎందుకని తెలుసా ప్రకాశాన్ని విడిచిపెట్టి సూర్యుడు ఉండలేడు లక్షణాన్ని వదిలిపెట్టి స్వరూపం ఉండదు కాబట్టి సూర్యుడికి ప్రకాశం స్వభావం కనుక ప్రకాశం ఉంటేనే సూర్యుడు ఉంటాడు ప్రకాశం లేకుండా సూర్యుడు ఉంది అవకాశం లేనే లేదు దర్ ప్రకాశోర్కస్య అర్కస్య ప్రకాశ నెక్స్ట్ తోయస్య శైత్యం తోయస్య ఉదకస్య జలస్య నీరుందనుకోండి నీరు ఎట్లా ఉంటుంది చల్లగా ఉంటుంది అది స్వభావ ఇంకేం లేదు తోయస ఆపస్ జల పర్యా పదార్థం స్వభావ శైత్యం అంతేనా తోయ స్వభావ శైత్యం అర్కస్ స్వభావ ప్రకాశ బలెజప్తున్న అర్కస్య ప్రకాశ స్వభావ తోయస్య స్వభావ శైత్యం కాబట్టి నీళ్ళు అన్నామనుకోండి దీనివల్ల లక్షణస్య అభిధానే స్వరూప నిర్ధారణయా ఇప్పుడు నీళ్ళని ఏ చెప్పాలి అంటే నీళ్లు అన్నామనుకోండి నీళ్ళు ఎట్లా ఉంటాయి చల్లగా ఉంటాయి మీ మనసులాగా చల్లగా ఉంటాయి ఓకే ఇప్పుడు మీకు స్వామిజీ వేడి నీళ్ళు ఉంటాయి కదా అందుకనే వేడి నీళ్ళు అనేది అర్థమైంది నీళ్ళు అంటే నీళ్ళు అని అర్థం వేడి చేసేవనుకో ఉష్ణ సంబంధేనా అదేరా ఆ వేడి నిప్పుతో సంబంధం కలగడం వల్ల నీళ్లు వేడిగా ఉండయి అంతేగాని నీళ్లు వేడిగా ఉండవు నీళ్ళు కనుక వేడిగా ఉంటే వర్షం పడితే మనం ఏమైపోవాలి ఊరికే మాట్లాడబాకండి పైనిచ్చి సరసల సరస పడ్డాయి అనుకోండి అప్పుడు ఎక్కడుండాలా కాబట్టి స్వామికి తెలుసు అవన్నీ అందుకని చల్లగా ఉండడం తోయస్య శైత్యం చల్లగా ఉంటాయి మనకు వేడి కావాలనుకోండి మనం వేడి చేసుకుంటాం వేడి చేసుకోవడం అంటే అగ్నితో సంబంధాన్ని కల్పిస్తాం అప్పుడు వేడవుద్ది ఇంకో దానితో సంబంధం కలిగితేనే వేడయ్యేది అందరూ చల్లగానే ఉంటారు అన్ని మనసులు చల్లగానే ఉంటాయి ఏదో ఒక సంబంధం పెట్టుకున్నామనుకోండి అక్కడి నుంచి వేడి అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల నీళ్ళు ఎట్లాగైతే ఉన్నాయో చల్లగానే ఉంటాయి దాన్ని ఎప్పుడైతే నిప్పుతో సంబంధం పెట్టుకుందో అది వేడి సంబంధమే అగ్ని కాబట్టి నీళ్ళు చల్లగా ఉంటాయి మనం వాడు పెట్టేసేమనుకో దాని స్వభావం చల్లదనం కనుక శైత్యం కనుక ప్లీజ్ అది పాయింట్ ఇక్కడ తోయస్య స్వభావ శైత్యం నీళ్ళకి చల్లదనం స్వభావం కదా మనం వేడి చేసి పెట్టినా వెంటనే స్నానం చేస్తేనే లేదనుకో దాని స్వభావం అది కనుక అది ఆ వేడి నుండి వెళ్ళల్లో మళ్ళీ దాని స్వభావం దగ్గరకు వచ్చేసి చల్లగా అది ఎందుకో తెలుసా నీళ్ల స్వభావం అది స్వభావాన్ని వదిలిపెట్టదు అది నువ్వు తాత్కాలికంగా వేడి చేసుకున్నా మళ్ళీ తోయస్య స్వభావ శైత్యం యథా అగ్నేహే ఉష్ణత అగ్నేర్ యథోష్ణత యథ అగ్నేహే ఉష్ణత ఇంతకుముందు చెప్పాను కదా కాబట్టి నిప్పుకోండి దానికి ఉష్ణం వేడి అది స్వభావ అగ్నేహే అంటే అనలస్య అనిలస్య కాదు అనలస్య అనిలహ అంటే గాలి అనలహ అంటే అగ్ని దానికి అందమైన పేరు అది అలం సాలు అనలం అలం అనేది అలం న విద్యతే ఇది అనలం అట్లొచ్చింది అనలం అని ఎందుకంటారంటే అగ్నిని చాలు అనేది దానికి తెలియనే తెలియదు నువ్వు ఎన్నెన్నవి తగలబెడతానే ఉంటుంది కానీ అబ్బా ఏమిటయ్యా పది రోజులు తగలబెట్టాను ఇంకా చాలు లే అనదు అలం చాలు అనేది న విద్యతే అనలం సాంస్క్రిత్ భాష భాషలో ఉండేటువంటి అద్భుతం అది అంత కాబట్టి అనలస్య స్వభావ కాబట్టి అగ్నికి స్వభావం ఉష్ణత ఉష్ణత ఉష్ణత ఏ స్వభావ దాంట్లో ఇంకా వేరే వేరే ఉండొచ్చు ఇది ప్రధానం అదేడా ఇప్పుడు అగ్నే స్వభావ జ్వాల నా ఓకే అనలస్య స్వభావ జ్వాల ధూమ నా అగ్ని యొక్క స్వభావం మంట ఉండాల్సిన అవసరం లేదు పొగ ఉండాల్సిన అవసరం లేదు పొగ లేకుండా కూడా అగ్ని ఉండొచ్చు మంట లేకపోయినా కూడా అగ్ని ఉండొచ్చు కదా ఫ్లేమే ఉండాల్సిన అవసరం లేదు నా జ్వలహా నా ధూమహా కాబట్టి అవి ఉంటేనే అగ్ని అని కాబట్టి వాటిని లక్షణాల తీసుకోవాలి ఉష్ణత అది పొగలేకపోయినా జ్వాల లేకపోయినా వేడి మాత్రం ఉండి తీరాలి వేడనేది దాని యొక్క ధర్మం లక్షణం లక్షణ అభిధానేనా ఆ వేడి అనేటువంటిది ఉండడం వల్లనే స్వరూప నిర్ధారణ క్లియర్ అది ఆత్మన సచ్చిదంఛ బుద్ధేర్వృత్తి సంయోజ్య వివేకేనా జానామీతి ప్రవర్తతే సింపుల్ చూడండి అంటే ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను తృప్తివేగంలో కూడా మీరు విన్నారు తైతిరేమంలో విన్నారు అన్నిట్లో విన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా విన్నాడు కొద్దిగా ఆత్మ ఏమో చిత్తు ఆనందం స్వభావం అర్థమైపోయింది కదా బుద్ధిలో వృత్తులు ఉన్నాయి ఇచ్చ రాగము సుఖము దుఃఖం వృత్తులు ఆలోచనలు ఇవి ఉన్నాయి ఆత్మన సత్ చిత్ అంశ బుద్ధే వృత్తి ఇది చూడండి బుద్ధిలో ఏమో ఇవన్నీ ఉన్నాయి బుద్ధి ధర్మాలు వేరు ఆత్మధర్మాలు వేరు సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఆత్మ యొక్క ధర్మం బుద్ధి ధర్మాలు ఏమిటంటే ఇప్పుడు చూచాం మనం అన్నీ కూడాను సంకల్పం కామం కాని భయం కానీ ఇవన్నీ కూడా ఆలోచనలు వృత్తులు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బుద్ధి బుద్ధి ధర్మాలు స్వామీజీ ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాననేది ఏది ఎందుకో తెలుసా అదేమో తెలుసుకోలేదు జడం గనక బుద్ధి ఆత్మ తెలుసుకోవడానికి దానికన్నా అన్యంగా రెండో వస్తువు లేదు ఇది మీకు చెప్పేవాడానికి కదా చిదాబాశ్ చైతన్యం ఇంకే కనుక ఆత్మన సచిదంశ సత్చిత్ అంశ బుద్ధే వృత్తి ఇది బుద్ధిలో ఏమో సంకల్పాలున్నాయి ఆత్మ సచ్చిదానంద స్వరూపం ద్వయం సంయోజ్య ఎప్పుడైతే బుద్ధిలో జడమైనటువంటి బుద్ధిలో ఆత్మ యొక్క చైతన్యం ప్రతిబింబించిందో చితన్యం ఎప్పుడైతే ప్రతిబింబించిందో అప్పుడు దీంతో తాడాత్మం చెంది పుట్టినటువంటి అహం వృత్తి దీంతో తడాత్మం చెంది అహం జానామి ఇది నేను తెలుసుకుంటూ అని అంటారు మీకు ఉపనిషత్తులు చెప్పినవే కదా కనుక అహం జానామీతి ప్రవర్తతే ఇందువల్ల వివేకంలోపించింది కనుక ఆ రెండు కలిసిపోయినప్పుడు మిక్స్ అయిపోయినప్పుడు ఏదేదో అర్థం కావచ్చు చేత అవివేకేనా ద్వయం సంయోజ్య అవివేకేనా జానామి ఇది ప్రవర్తతే కాబట్టి ఆత్మ అంటే ఏమంటే తెలియదు ఆత్మ అజ్ఞానేనా అన్యోన్య అధ్యాస ప్రాప్తం దాని లక్షణాలు దీనికి దీని లక్షణాలు దానికి ఇప్పుడు ఒక ఇనుపుడు తీసుకొని వెళ్ళి మనం అయ్యం అది మీకు ఇచ్చింది ఎగ్జాంపుల్ ఇది తీసుకెళ్ళి అగ్నిలో వేశామనుకోండి అది ఎర్రగా కాలిపోతుంది దీని ధర్మం వేరే దాని ధర్మం వేరే ఇనుప గుండు చల్లగా ఉంటుంది నల్లగా ఉంటుంది సరేనా ఏదైనా గుండ్రగా ఉంటుంది అది దాని ధర్మం ఇటు ఇటు అగ్ని కనుక చూస్తే అగ్నికి బరువు లేదు కానీ ఇనుప గుండుకు బరువు ఉంది సరేనా ఇదేమో నల్లగా ఉంది కానీ అగ్నిలో కలర్ ఉంది ఇదేమో చల్లగా ఉంది కానీ అగ్ని వేడిగా ఉంది ఈ రెండు ఎప్పుడైతే ఏకమైపోతాయో ఇనుపు గుండుని తీసుకెళ్ళి అగ్నిలో వేసి బాగా తప్తమైన తర్వాత ఎర్రగా కనపడుతుండే అది తెలిసిండి అప్పుడు పట్టుకుంటే అదే జీవనామకం ఇప్పుడు దేని లక్ష్యం ఇది మనం మనం అంటాం నేను పట్టుకున్నది ఇనుపు గుండుని పట్టుకుంటే అది ఎందుకు ఆడుతుంది ద్వయం సంయోజ్య ఆ రెండు కలిసిపోయి కనుక వచ్చిన బాధది వివేకం లోపించడం వల్ల జానామి ఇది ప్రవర్తతే అహం ఇదం జానామి నేను దీన్ని తెలుసుకుంటూ ఉన్నాను అనేటువంటిది అహం వృత్తి ఇప్పుడు పుట్టింది గనక ఇది దేని లక్షణము ఆ రెండు సంయోజనం వల్ల కలిగింది అన్యోన్యధ్యాస ప్రాప్తం ఆత్మేమో సద్రూపం బుద్ధేమో జడ రూపం ఈ రెండు ఏకం కావడం వల్ల కలిగింది ఇదం అహం జానామి ఇది ప్రవర్తతే సరేనా ఇప్పుడైతే ఇప్పుడైతే అహం ఇదేం జానామి నేను ఇది తెలుసుకుంటున్నాను అని ఉంది కాదు ఇంకా అక్కడి నుంచి జీవలక్షణాలే అన్ని నేను తెలుసుకుంటున్నా నేను ఇది చేసే నేను ఇది అనుభవించే నేను కర్త నేను భోక్తా కానీ దీన్ని కూడా ప్రకాశింపజేసేది ఆత్మే ఆత్మనో విక్రియ నాస్తి బుద్ధేర్ బోధోన జాత్వితి జీవ సలం జ్ఞావా కర్తేతి ముఠాంతరం పాఠాంతరం కొన్ని బుక్స్ లో కర్త అని ఉంటుంది ఏదైనా పర్వాలేదు నథింగ్ రాంగ్ ఆత్మలో విక్రియ నాస్తి కాబట్టి ఆ ఆత్మ కర్తృత్వం లేదు ఇంతకుమంది అర్థం అయిపోయింది కదా ఆత్మ కర్త కాదు ఆత్మకి కర్తృత్వం లేదు కర్తృత్వం లేదు కనుక మార్పు లేదు మార్పు పరిణామం లేదు ఆత్మన విక్రియ నాస్తి బుద్ధే బోధ నా జాతు ఇది కాబట్టి బుద్ధి జడం గనక దానికి జ్ఞానం లేదు క్లియర్ బుద్ధికి ఏమో జ్ఞానం లేదు ఎందుకంటే అది జడం గనక ఆత్మలో ఏమో క్రియాశీలత్వమే లేదు ఎందుకంటే నిష్క్రియత్వం సర్వత్రా ఉంది గనక ఇప్పుడు జీవుడు తయారై చూసారా జీవ సర్వం అలం సర్వం అలం సర్వం అలం జ్ఞాత్వ తెలుసుకొని జీవ జ్ఞాత ద్రష్టేతి ముహ్యతి మోహాన్ని పొందుతూ ఉండాడు కాబట్టి ఆత్మలో ఏమో నిష్క్రియత్వం దాంట్లో ఏ విధంగా కర్తృత్వం లేదు బుద్ధి జరం గనక దీంట్లో ఉండడానికి అవకాశం లేదు ఈ ద్వయం ఏదైతే సంయోజ్య అవివేకన జానామితి ప్రవర్తతే ఈ రెండు ఐక్యం కావడం వల్ల కదిలింది ఇప్పుడు ఈ రెండు ఇలా జరిగితే వీడు ఏమనుకుంటున్నాడు నేను తెలుసుకుంటున్నాను అనుకుంటున్నాను కదా వీడు జీవ జీవనామకం ఇటువంటి వాడు సర్వం అలం ముహ్యతి అలం జ్ఞాత జ్ఞాత ద్రష్ట ఇతి ముఖ్యతే కాబట్టి ఇప్పుడు ఎవరికి ఉంటుంది అన్ని తెలుసుకుని ఏ తెలిస్తే దాంట్లో నేను చూసేవాణ్ణి ద్రష్ట నేను తెలుసుకునేవాణ్ణి జ్ఞాత సరేనా అని మోహాన్ని పొందుతూ ఉన్నాడు మోహం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూడడం మోహం మీకు తెలుసు కాబట్టి ముఖ్యతీ మోహాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి తన స్వరూపం పోయింది ఇప్పుడు అంటే స్వరూపం ఉంది దానికి సంబంధించిన జ్ఞానం పోయింది అందువల్ల నేను ఆత్మని తనకు తెలియదు కనుక ఈ ద్వయం ఈ రెండు కూడాను బుద్ధి ఆత్మ సంయోగం చేత జీవుడు నేను జీవహ అని అనుకుంటూ ఉన్నాడు గనక జ్వానా ప్రవర్తతే నేను ద్రష్ట తూచేవాణ్ణి అహం కర్త చేసేవాణ్ణి కర్తృత్వం అహం భోక్త అనుభవించేవాణ్ణి భోక్తం ఇదంతా జీవరక్షణంగా మారిపోతూ ఉంది రజ్జు సర్పవదాత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్ జ్ఞాత నిర్భయో భవేత్ అభిప్రాయం జీవుడు అనుకున్నావా ఇంకా భయమే జీవితంలా నేను ఆత్మనని తెలుసుకున్నావా నిర్భయం అంతే ఎట్లాగంటే రజ్జు సర్పవత్ అట్లాంచండి ఇది ఎగ్జాంపుల్ కథం అనేదానికి ఆత్మానం అక్కడి నుంచి చూడండి ఆత్మానం జీవం జ్ఞాత్వా ఆత్మానం జీవం జ్ఞాత్వ ఆత్మానం ఆత్మానం ఆత్మని జీవం జీవుడు అని ఏది జానామితి ప్రవర్తతే కదా జీవుడు నేను తెలుసుకుంటున్నాను నేను చూస్తున్నాను కర్త భోక్త జీవం జ్ఞాత్వ నిశ్చిత్య నిశ్చిత్య అంటే అట్లా నిశ్చయించిన తరువాత ఆత్మని జీవుడు అని నిశ్చయించిన తరువాత చూడండి క్లియర్గా ఉంది రద్దు సర్పవత్ అది అట్లా ఉంచండి ఆత్మానం జీవం జ్ఞాత్వ ఏదైతే ఆత్మ ఉందో దేంట్లయితే నిష్క్రియత్వమో నేను అది ముఖ్యం కర్తృత్వం దేనికైతే లేదో ఏదైతే కర్త కాదో ఇప్పుడు చూసిందంతా అదే ఇంట్రొడక్షన్ నుంచి అటువంటి ఆత్మానం అటువంటి ఆత్మని ఏదైతే సచ్చిదానంద స్వరూపమా నశించదు అటువంటి ఆత్మని జీవం అది జీవుడని నేను చూచేవాడిని నేను చేసేవాడిని నేను అనుభవించేటువంటి వాడిని నేను కర్తని నేను భోక్తని నేను ద్రష్టని నేను జ్ఞాతని నేను మంత అని ఎవడైతే అనుకుంటూ ఉండాడో జీవం జ్ఞాత్వ నిశ్చిత్య నిర్ణయించుకున్నాడు ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల ఆత్మ యొక్క అజ్ఞానం చేత నేను జీవుడు నేను చేసేటువంటి వాడిని అనుకుంటున్నాడు ఆ చేసే లక్షణాలు కర్తృత్వం కర్తృత్వం మనసు అనేటువంటి సంబంధించింది మనసోపాధి అది తన మీద ఆరోపించుకొని జీవం నేను జీవుణ్ణి అని జ్ఞాత్వ నిశ్చిత్య నిర్ణయించుకున్న తర్వాత భయం వహేత్ భయం వహేత్ ఇప్పుడు భయం స్టార్ట్ అవుతామండి ఫోన్ బాగా ఎట్లాగో కథం రజ్జు సర్పవత్ అది అడ రజ్జు సర్పవత్ జీవం జ్ఞాత్వ భయం వహేత్ ఎప్పుడైతే ఆత్మని ఆత్మ యొక్క జ్ఞానం లేకపోవడం చేత తానే జీవుడు అని అభిప్రాయపడుతున్నాడు నేను చేసేవాణ్ణి నేను అనుభవించేవాణ్ణి నాకు కర్తృత్వం ఉంది నేను కర్తని అని ఎవడైతే జీవనామకం జీవుడు పేరుతో ఎవడైతే తెలియబడుతూ ఉన్నాడో జీవం జ్ఞాత్వ నిశ్చిత్య రజ్జు సర్పవత్ అక్కడుండేది త్రాడే అయినా సర్పవత్ దాంట్లో పామును చూచి ఎట్లాగైతే భయపడతా ఉండారో భయానికి అవకాశమే లేదు ఎందుకని అడుండేది రజ్జు ఏవా రజ్జు ఉంది రజ్జు జ్ఞానం లేకపోవడం వల్ల సర్పం ఆరోపించబడింది సర్పం ఆరోపించడం వల్ల సర్పమనేది కరుస్తుందేమో కరిస్తే నేనేమవుతాను ని చచ్చిపోతానేమో అని భయం వహేత్ రజ్జు సర్పవత్ కాబట్టి ఆత్మానం జీవం జ్ఞాత్వా రజ్జు సర్పవత్ భయం వహేత్ క్లియరా చాలా అద్భుతమైన శ్లోకం ఎందుకంటే ఉన్న రజ్జువులో ఎప్పుడైతే నువ్వు పామును చూచావో అప్పుడు నీకు భయం కలుగుతావుంది అటుండే త్రాడే అయినా త్రాడు త్రాడుగా తెలిసే నీకు భయం లేదు అది పాముగా తెలుస్తుంది ఆ రెండు ఉండయి మనసులో ఏమో పాముంది బయటేమో త్రాడు ఉంది ఇది పోయి దాంతో కలిసిపోయింది ఇది సంయోగం ఇంకా అక్కడి నుంచి చూచేవాడిని నేను ద్రష్ట ఏం చూచేవాడివి సర్పద్రష్ట ఉండేది రజ్జువే రజ్జు జ్ఞానం లేకపోవడం వల్ల నీకు సర్పం కనపడతా ఉంది కాబట్టి రజ్జు సర్పవత్ త్రాడులో ఎట్లాగైతే పామును చూస్తే భయం నువ్వు భయపడుతూ ఉన్నావు అట్లాగే ఆత్మానం జీవం జ్ఞాత్వా జీవం నిశ్చిత్య రజ్జు సర్పవత్ భయం వహేత్ ఇది ఇప్పుడు అర్థమైంది ఉన్న రజ్జువులో లేని సర్పాన్ని చొప్పించావు నీవైనటువంటి ఆత్మలో నీవు కానిటువంటి దేహాన్ని చొప్పించావు ఇంద్రియాలని చొప్పించావు మనసుని చొప్పించావు గుణాలని చొప్పించావు జీవుణ్ణి చూపించావు ద్రష్టని కూర్చోబెట్టావు జ్ఞాతని తీసుకొచ్చి పడుకోబెట్టావు ఇది ఇప్పుడేంటి నేను చచ్చేవాడిని వే భయం వహేద్దాం ఎవరైనా అది వచ్చేది ఇలా చూస్తే మన జీవితంలో ఏ సమస్యలైతే ఉన్నావో ఆ సమస్యలన్నీ మనసుకి బుద్ధికి సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కానీ నువ్వు ఆత్మవి ఇది అర్థం కాకపోవడంలో భయం వహేత్ ఉన్న ఆత్మ నీకు అర్థమైందే సచిదానంద స్వరూపం ఆనందం అన్నప్పుడు అనంతం అన్నాం అనంతం అన్నప్పుడు రెండో వస్తువు ఉండేందుకు అవకాశం లేదు రెండో వస్తువు లేని చోట నీకు నిర్భయం రెండో వస్తువు ఉంటే భయం ద్వితీయ భయం భవతి రెండో వస్తువు ఉంటేనే భయం ఇప్పుడు జీవహ అనుకున్నావు గనక జీవం జూంట తమాషా జీవం జ్ఞాత్వ ఇప్పుడు చూచారా జీవుడు అనుకున్నాడు కదా ఇక్కడే వచ్చింది జీవుడు అన్నప్పుడు ఎవరో తెలుసా జీవుడు అంటే వాస్తవానికి ఆత్మే అయినా జీవశబ్దం వచ్చినప్పుడు ప్రాణాన్ని ధరించుండేవాడు జీవుడు ప్రాణాన్ని ధరించి ఉండాడు కదా అంతే కదా అయినా తర్వాత ఇంకో జన్మలో పోతాడు ఇంకో జన్మలో పోతాడు అని సూక్ష్మశరీరం కనుక ప్రాణధారి ప్రాణధారి ప్రాణాన్ని ఎప్పుడైతే ధరించి ప్రాణం పోతుందని భయం ప్రాణం పోతుందని భయ ప్రాణం ఉంటేనే దేహం ఉంది కనుక ప్రాణం పోతే దేహం పోతుందేమో దేహం నేనే అనుకుంటున్నాడు కనుక నాకు సంబంధించిన ఇంకొక దేహాన్ని నా భార్య అంటున్నాను నాకు సంబంధించి నా నుంచి వచ్చినటువంటి ఇంకో దేహాన్ని ఈ దేహం నుంచి వచ్చిన ఇంకో దేహాన్ని బిడ్డ అంటున్నాను ఆతను ఏమైపోతాడో ఈవేమైపోతాడో నాకు ఈ ఈ దేహానికి జన్మించినటువంటి ఇంకో దేహం ఉంది వెనక రెండు దేహాలు ఉన్నాయి వాళ్ళు ఏమైపోతారో ఇదంతా భయం వహేత్ ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల భయం వహేత్ ఇది త్వైతం అందువల్ల భయం అనంతమైనటువంటి ఆత్మస్వరూపం తెలిస్తే భయమే లేదు రెండో వస్తువే లేదు కళ్ళ ఎంతమంది ఉంటే మనకెందుకు మేలుకున్న తర్వాత ఎవడలేడు ఇంతే ఇది కాబట్టి నువ్వు భయపడుతున్నావు అంటే రెండో వాడు ఉన్నాడు కనుక ఇప్పుడు రాత్రిపూట ఎవరన్నా పూర పోయా అక్కడ దాకా అంటే రండి దేనికి తోడు రెండు అని పిలిచేవాడు అన్నయ్య అన్నురా మామయ్య అన్నురా దేనికిరా దేనికి మామయ్య మీద ప్రేమ నీక ఒకవేళ అతను కనుక కట్నం సరిగా ఈగిపోతే కట్నం అడిగి తీసుకోతాన్ని అంతేగాని నీకు భయం కలిగే చోట మామయ్యని రమ్మంటే నీ ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు రావాలి అతను నాకు భయంగా ఉంది గనక భయం అయితే ఏమవుతాను నేనేం పోతానేమో గనక మామయ్య వస్తే అతను పోయినా పర్వాలేదు అదే చెప్పు నీకు రెండో రెండో ఎందుకు ఎక్కడ భయం ఉందంటే రెండో వస్తూ ఉంటేనే అక్కడ పోతుంటే ఆ చీకట్లో దొంగలు వచ్చి కొట్టేస్తారేమో ఇంకా అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు అయితే ఆ చెట్టు కింద అత్యంత చెట్టు కింద దెయ్యం ఉంది ఇంకెన్నో వేయ అంతే దెయ్యం ఉందని వాడు చెప్పగానే వెంటనే దాని మీద వచ్చేస్తారంత వ్యాప మండలెత్తుకొని నీకెందుకు నేను పోగొడతాను వీడెవరు ఊగుతూ ఉంటాడు వీడు ఎందుకంటే దయ్యం నీలో ఊగుతూ ఉంది అందుకని నేను ఊగుతున్నాను అంటాడు ఇదంతా భయం దెయ్యం ఒకటి వల్ల భయం ఇంకొక మనిషి ఉండడం వల్ల భయం ఇంకో దొంగ ఉండడం వల్ల భయం ద్వితీయ భయం భవతే మ్యాన్ ఒకడు ఉన్నాడు మనిషి వాడి రెండు ఎట్ల పెట్టుకో మనిషి ఉండాడు భయం లేదు ఒక్కోసారి చుడుతామంటు మనిషి ఉండాడు ఇప్పుడు మనం పోతా ఉన్నా ఎవరు కనపడితే వాళ్ళు కట్టుడం రెండు వస్తూ ఉన్నంత మాత్రాడు కూడా భయపడే అవసరం లేదు ఇప్పుడు కనపడ్డాడు ఇప్పుడు నేను కనపడతాను మీకు భయం ఎందుకు మీరు కనపడతాను నాకు భయం అదే ప్యాంటు వెనక జోబులో పిస్టల్ తీసి ఇట్లా పెట్టుకొని ఇలా ఇలా అన్నాడు అనుకోండి ఇటు పట్టుకొని ఇప్పుడు భయం అంటే మనిషి ఉంటే భయం కాదు మనిషి చేతిలో పిస్టల్ ఉంటే భయం అది రెండవది మళ్ళీ అర్థమవుతుంది ఇప్పుడు అది రెండవది ఎక్కడైనా సరే భయం కలిగిందంటే రెండవ వస్తువు కనపడతా ఉంటుంది నువ్వు నువ్వే పులి కాదు నువ్వు నువ్వే పులిని చూచావు భయం రెండవది అది పాముని చూస్తే భయం ఎందుకని నువ్వు పాము కాదు అది రెండవది నీకు అన్న అన్యంగా ద్వితీయద్వై భయం భవతి ఏదైనా అప్పుడు క్యాన్సర్ను చూసి భయపడుతున్నాడు ఎందుకు క్యాన్సర్ చూసి భయపడుతున్నాడు అది నీకన్నా అన్యంగా ఉంది ఏదైతే మనకన్నా అన్యంగా రెండవది కనిపిస్తూ ఉందో చూస్తేనే భయం అసలు అన్నీ అట్లాగే ఉన్నాయి ఇదో నీళ్లను చూస్తే భయం చెంబులో నీళ్లను చూస్తే భయం లేకపోవచ్చు అర్థమైంది మూసి వచ్చేసింది లేకపోతే ఇంకోటి వచ్చింది అంటాడు అది చూడు రాదని కూడా లేకుండా పరిగెత్తలే మనం ఏమిటరే అది ఎక్కడి నుంచి వస్తుంది అది కింద ఉంది నేను పైన ఉన్నా ఎట్లా వస్తుంది అని కూడా ఆలోచన కూడా ఉండదు వచ్చేస్తుంది ట్యాంక్ బండి నుంచి నీళ్లు దొలిపోయినాయి ఏంటి అందరూ వెళ్ళిపోతారులే ఇదంతా ఏంటి ఇదంత తాదాత్మ్యం చెందడమే సూపరిం పొజిషనే అధ్యాస ఇదంతా అర్థమవుతుంది కాబట్టి నీళ్లు చూస్తే భయం ఎందుకని అవి నాకన్నా వేరుగా నీళ్లు ఉన్నాయి కానీ అవి ముంచేస్తాయేమో కూడా ఒక రకంగా ఉంటే పర్వాలేదు ఎక్కువైపోతే ముంచేస్తాయేమో అగ్గిని ఉంది కాల్చేస్తేమో వాయువుంది కూల్ చేస్తేమో రోజు లోపలికి పోయి వస్తానే ఉంది మనం ఏం భయపడడం లేదు కానీ ఓరి సునామి ఇలా వచ్చిందనుకోండి భయం ద్వితీయ ద్వే భయం పోతుంది ఆ విధంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి రద్దు సర్పవత ఆత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్ ఆత్మానం జీవం జ్ఞాత్వా నిశ్చిత్య రద్దు సర్పవత భయం వహేత్ స్వామీజీ భయం పోవాలి మాకు నాహం జీవహ నెక్స్ట్ చూడు బ్యూటిఫుల్ నాహం జీవహ అహం జీవహ నా నేను జీవుణ్ణి కాను మరి ఏ నువ్వు కోన్హుతుం నాహం జీవ పరాత్మేతి అహం పరమాత్మ ఇది నేను ఆత్మస్వరూపమే గానీ జీవుణ్ణి కాదు జ్ఞాత జ్ఞాత ఈ విధంగా తెలుసుకున్న తర్వాత నిర్భయో భవేత్ నిర్గత భయోత్ కాబట్టి ఇంకా భయం లేదు ఎందుకని నేను జీవుణ్ణి అంటే నాకన్నా అన్యంగా రెండవ విందు కనుక భయపడుతూ ఉన్నా నేను ఎప్పుడైతే పరమాత్మ సచ్చిదానంద స్వరూపం అని తెలిసిపోయిందో ఈ విధంగా లాజికల్గా థింక్ చేసి జ్ఞానం శ్రవణం చేసి అంతఃకరణ శుద్ధి కనుక ఉంటే ఈ శ్రవణాన్ని మననం చేసుకుని మననం నిధిధ్యాసలో స్థిరపరచుకున్న తర్వాత ఇంక ఉండేందుకు అవకాశం లేదు ఇది రెండో వస్తువు లేదు భేదం లేదు గనక అభేదర్శనం జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి జ్ఞాతశ్చేత్ ఇది తెలిస్తే ఏది తెలిస్తే రెండవది ఉంది అని తెలియడం కాదు అభేద దర్శనం జ్ఞానం స్కందోపనిషత్ స్కందోపనిషత్తులో అభేద దర్శనం జ్ఞానం కాబట్టి జ్ఞానం అనేది ఏదో కాదు రెండవది కనిపించకుండా ఏకమేవ అద్వితీయం అదే జ్ఞానము ఇంక భయం ఏముంది భయం ఏమి లేదు కాబట్టి రజ్జు సర్పవత్ అంటే రజ్జు సర్ప దర్శన ఉపనిషత్తుల చెప్తాడు రజ్జు సర్ప దర్శన్యాయ కారణాభి జగత్ సత్యం ప్లీజ్ కారణా భిన్న జగ్య్రమో నివృత్ ఇపనిషత్ అందువల్ల రజ్జు సర్పవత్ ఆత్మానం జీవం జ్ఞాత్వ భయం వహేత్ ఎప్పుడైతే ఆత్మ నేను జీవుణ్ణి కర్తని భోక్తని అని తెలుసుకుంటున్నావో రజ్జు సర్పవత్ త్రాడుల పాము చూసినట్టు భయం భయం గలుగుతోంది నాహం జీవహ అహం జీవ నా పరాత్మ ఇది నేను కేవలం పరమాత్మ స్వరూపము జ్ఞాత ఇది ఇది గనక తెలిసిందే ఆ తరువాత నిర్భయోభవేది ఇంకా నీకు భయం అనేటువంటి అవకాశం లేనే లేదు కనుక ఇదిగో రజ్జు సర్పవతు. కదా రజ్జు సర్ప న్యాయన అది రజ్జు సర్ప దర్శన న్యాయన రజ్జులో సర్పాన్ని చూడడం అనేది సర్ప దర్శన న్యాయన కారణా భిన్న జగత సత్యత్వ భ్రమ నివృత్త భ్రమో నివృత్త ఇది ఇది. ఉపనిషత్తుల అంటే ఈ రజ్జు సర్పం అనేటువంటి రజ్జు సర్ప దర్శన న్యాయం దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా రజ్జు సర్ప దర్శన న్యాయన కారణాత్ ఈ సృష్టికి కారణం ఏదో అంటే సర్పానికి కారణం ఏదో రజ్జు కదా ఆ రజ్జు కన్నా సర్పం భిన్నంగా ఉంది అనేటువంటి భ్రమ మన దగ్గర ఉంది కనుక కారణాత్ భిన్న పరమేశ్వరు కారణం అంతా ఆయన నిండి నిబిడీకృతమై ఉండేది ఆయనకన్నా భిన్నంగా జగత జగత్ సత్యత్వ భ్రమ ఆయన కన్నా వేరుగా ప్రపంచం ఉంది అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో నివృత్త ఇది ఉపనిషత్ కాబట్టి రజ్జు సర్ప న్యాయం చిన్నది కాదు కాబట్టి రజ్జు సర్ప దర్శన న్యాయేనా కారణాత్ కారణాత్ భిన్న జగత సత్యత్వ భ్రమ నివృత్ కాబట్టి పరమేశ్వరుడు కనుక వేరుగా ఈ జగత్తు ఉంది ఇది సత్యము అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నిర్మూలింపబడుతోంది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి నిర్భయో భవే ఓకే ఓ